నెగటివ్ అంటే కనపరిచి చూపించి ఆరాధించి ప్రభావిత కలిసి ప్రార్థించడానికి మాకు ఇచ్చేసారి సమయం బట్టి గతంగా చేయండి ఆరాధించి కొనియాటానికి ప్రభావ చూపించడానికి తీర్ ద్వారా ప్రభావ తను ఏకీవిస్తూ తండ్రి ఆరాధించేవారుగా తండ్రి ఇంతేకాదు నివాక్యం ద్వారా డి అయినా రాలేకపోతున్నా దయచేయమని ఏట గో వేడుకుంటున్నా రవి బాబు ఒక పాట పాట మీరు నిజమైన ద్రాక్ష నీవే నిత్యమైన సంతోషం నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన కుళ్ళ ప్రేమ ఎనలే ప్రేమ ఎనలేవి ప్రేమ నిత్యమైన ద్రాక్షల్లి నిత్యమైన సంతోషం నీలో అతి కాక్షణీయుడ దివ్యమైన నీరు చుచున్నాను నీ ప్రేమకు మే పత్రిక ీయుడా దివ్యమైన నీ రూపులో చిన్నాను నీ ప్రేమకునే పత్రికమయ్యుండగా నీకు రక్తముతో కడి నీ కోదా మా చియ్యా థిలమ నీరు రక్తముతో కడి ఈ పోలి కదా మార్చినవే ఆ ఏ సయ్యా నిజమైన ద్రాక్షణి నీవే నిత్యమైన సంతోషం నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది ना पैला नी कुना प्रेमा येन लीली नी प्रेमा ना प्राण पे उडा श्रेष्ठले न फलमुन तो अरबे छुछुना लीव तरहुली के अरवनदा నా ప్రాణ ప్రియు శ్రేష్టమైన చున్నాను సర్వము కెనదా వాజి పునివకాశమై తిరివపు వై ఫలచితి నాగేస నాపి ఆశ్రయమైలి నిజమైన ద్రాక్షల్లి నిత్యమైన సంతోషం నీలో శాశ్వతమైనది ఎంతో మధురమై నది పై నీకు న ప్రేమా జల ప్రేమా ప్రేమా సాయీ నీ యు నీపీమీ నాగమును రాజా మ్యమైన సీయులు చే నన్ను నడిపించుము నిచితమైన మార్గములో అలసిపోనివ్వక నన్ను నీరు ఆత్మతు నింపి అదరణకర్తమై నను చే మీరు ఆత్మహత్వంటి ఆదరణ కర్చవై నన్ను చేసు రాజములో నిజమైన ద్రాక్షల్లి నిత్యమైన సంతోషములోనే బాస్పతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎన్నလေ నిని ప్రేమ ఎన్నလေ నిని ప్రేమ హల్లెలూయా థాంక్యూ బ్రదర్ థాంక్యూ బ్రదర్ హల్లెలూయా ప్రైజ్ లాట్ సర్ اندر ਕੀ प्राइज लाट सर प्रेज करते हैं सर हूं सर కొంత వాకం చూశాను తెల్లవారు లేసి సెక్రటరీ గారు అదేలేంప్రూవ్మెంట్ వాయిస్ కి ఎక్కువ ఉండేది ఎక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం టోన్ అదేలేండా ఇది ఐఓఎస్ ఉండేది అది యాప్ తీసేసి ఇప్పుడు ఆండ్రాయిడ్ కి I am quite clear brother. Much are clear brother. Thank you brother. Since you have a remark, I will say something. Sir? I said you are not here. Sir? Sir, I am not here. I am not here. I am not here. I am not here. I am not here. I am here. I am here. Evening happens at 4 o'clock, I am not here. అయితే మీరు అయితే యాక్చువల్ గా నైన్టీన్త్ ట్వంటీత్ దగ్గర మీరు ఆగిపోయినట్టున్నారు లాస్ట్ డిస్కషన్స్ లో లాస్ట్ వర్సెస్ అన్నట్టు అవి మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై రెండు క్లోజ్ అక్కడ క్లోజ్ చేసుకోవాలి యాక్చువల్ గా ఈ సెవెన్ చప్చర్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సెకండ్ చాప్టర్ నుండి నేను కొంచెం ఈ క్యాండిల్ స్టిక్స్ కి సంబంధించిన విషయాలు ఎందుకంటే ఎంటైర్ సెకండ్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ఆ క్యాండిల్ స్టిక్స్ కి సంబంధించింది బోధ ఈ బైబుల్ ప్రకటన గ్రంథం కాబట్టి ఆ క్యాండిల్ కి ఇంట్రొడక్షన్ కొంచెం చూద్దామని ఎలాబొరేట్ గా మార్నింగ్ చూశాను నేను జేమ్స్ ట్రాంగ్ నెంబర్స్ తర్వాత మన ఓల్డ్ రికార్డింగ్స్ ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ టూ నుంచి చేస్తా ఉన్నాం ఇవి ఈ రికార్డింగ్స్ కొన్ని వినడానికి ప్రయత్నించిన నేను యాక్చువల్ గా కొంత అలర్జీ ఉండే ఈ రోజు మార్నింగ్ అంతా బికాజ్ ఎస్టర్డే ఆల్మోస్ట్ త్రీ క్లాక్ వరకు లెక్చర్స్ ఉండే జైల్లో సెంట్రల్ ప్రిజన్ లో అదంతా డస్టీ ప్లేస్ అక్కడంతా అలర్జీస్ తని కొంచెం మార్నింగ్ డిస్టర్బింగ్ ఉండే అయితే కొన్ని పర్టికులర్ గా ఆ క్యాండిల్ కి సంబంధించిన కొంచెం డిస్క్రిప్షన్స్ నేను ఈరోజు చూపించేస్తాను వాటికి అదొక ప్రిపరేటరీ నోట్స్ లాగా తర్వాత రేపటి నుంచి డీటెయిల్డ్ గా ఈ క్యాండిల్ కి సంబంధించిన విషయాలు మనం చూద్దాం అయితే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో మనం ఇవి చూస్తున్నాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరశు ద్రవకు తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయెల్ దేవ మీకెస్తల స్తోత్రాలనైనా అంతరంగ మందు మమ్మల్ని యూదులుగా మార్చుకొని ఓ ప్రవ్వా అంతరంగ మందు ద్వారా మమ్మల్ని ఓప్రవ్వా ఇస్రాయల్ పేదలుగా మార్చుకున్నారు మీ యొక్క సంతానంగా మార్చుకున్నారు దేవుని ఇస్రాయల్ గా మార్చుకున్నారు అవును పరిశుధ జనాంగంగా మార్చుకున్నారు అవును ప్రభా యాజక సమూహము రాజుల వంశంలో మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఈ విషయాలు తెలుమల్ని అబ్రాహ్ సంతానం కనుగ్రహించబడ్డ అన్నారు కాబట్టి ఇవి మాకు అనుగ్రహించబడి అని విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఆ సంతానం క్రీస్తే అనే దళితుల మేము చూస్తున్నాం క్రీస్తు క్రీస్తు పక్షంగా ఉన్న ఆ సంతానం అన్నారు కాబట్టి ఇవి మాకు సంబంధించినవి ఇవి మేం తప్పై గవర్ చూడరు ప్రభ అని మేము వీటిని స్వీకరిస్తున్నాం ఎందుకంటే అన్ని పొంది ఉన్నాం అని ప్రార్థించమన్నారు కాబట్టి ఇప్పుడు మేము ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపింపు మాకు అందరికి అనుగ్రహించండి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా మీ యొక్క నిర్మలమైన ఉదకం చేత స్నానం చేపడ్డ జీవితాలు మాకు అనుగ్రహించమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ హలలియా మొదటి అధ్యాయము పదమూడవర్షంలో ఫస్ట్ టైం క్యాండల్ గురించి అక్కడ డిస్క్రైబ్ చేయబడింది నేను చదువుతున్నాను ఫస్ట్ థర్టీన్త్ వర్డ్స్ తరువాత లాస్ట్ వర్స్ అండ్ ఇన్ ది మిడ్ స్టఫ్ ద సెవెన్ క్యాండిల్ స్టక్స్ వన్ లైక్ అంటూ ద సన్ ఆఫ్ మ్యాన్ క్లోత్ విత్ అ గార్మెంట్ డౌన్ టు ద ఫుట్ అండ్ గర్ట్ అబౌట్ ద పాప్స్ విత్ అ గోల్డెన్ గర్డల్ నేను తరువాత ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనిష కుమారిని పొలిన ఒకరిని చూచితిని తరువాత ఆయన తన ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించకొని రమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను కాబట్టి ఏడు సువర్ణ దీపములు దీనికి ఇది ఇది యాక్చువల్ గా ఎంటైర్ లీడింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత క్రిందికి వచ్చినప్పుడు ఇరవై వచ్చినంలో తర్వాత దానికి ముందు ఏముందంటే కాగా నువ్వు చూచు నువ్వు చూచిన వాటిని అంటే ఇది పాస్ట్ టెన్స్ ఉన్న వాటిని ప్రజెంట్ టెన్స్ విని వెంట కలగబోవు అంటే ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ కి సంబంధించినవి చూచిన వాటిని ఆల్రెడీ ఎగ్జి ఆల్రెడీ చూసేసి అడుగుతాను ఉన్న వాటిని ప్రజెంట్స్ లో ఉన్నాయి ప్రజెంట్ టెన్స్ లో చెప్తుండే వాటిని దాని విటి వీటి వెంట కలగబో వాటిని అంటే ఫ్యూచర్ కి సంబంధించిన కాబట్టి ఇక్కడ త్రీ ఉన్నాయి టైమ్స్ టైమ్ బిఫోర్ టైం ప్రజెంట్ టైం ఆఫ్టర్ ఈ మూడు విషయాలని ఆయన రాయమంటున్నాడు తర్వాత అనగా అంటున్నాడు అంటే ఈ బిఫోర్ ఎగ్జిస్టింగ్ ఆఫ్టర్ నైన్టీన్త్ వర్స్ బిఫోర్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను కూర్చున్న మర్మము ఇది మర్మం కాబట్టి అది తప్పకుండా మనకి దేవుడు బయల్పరుస్తాడు ఈ ఏడు నక్షత్రంలో కూర్చున్న మర్మం పౌలకు యాక్చువల్ గా న్యూ టెస్టిమెంట్ లో దేవుని మర్మము పౌలకి ఫస్ట్ బయపరచబడింది యాక్చువల్ ఎంటైర్ న్యూ టెస్టిమెంట్ ఉన్న మర్మములన్నీ ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఆ మర్మం సంబంధించిన విషయాలు మనము యూట్యూబ్ లాంగ్ రికార్డింగ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఎయిట్ రికార్డింగ్స్ ఆల్రెడీ చేసేస్తాం ఆ మర్మంలకు సంబంధించినంత డీటెయిల్ నేను ఇప్పుడు చూపించాను కానీ ఈ ఏడు నక్షత్రంలకు సంబంధించిన వాటిని గూర్చిన మర్మం అని ఉంది ఇక్కడ కాబట్టి ఈ ఏడు నక్షత్రములు ఏందనేది మనం తెలుసుకోవాలా మర్మం దాని తర్వాత ఆ ఏడు అంటే ఏడు నక్షత్రం గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపముల సంగతియు వ్రాయము అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఆ ఏడు నక్షత్రముల గురించి మనం తెలుసుకోవాలా ఆ ఏడు సువర్ణ దీపముల సంగతియు వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు అని అక్కడ కాబట్టి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ఏడు నక్షత్రంలో ఏడు దీప స్తంభంలలే ఉన్నాయి తర్వాత ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు అంటున్నా అంటే ఈ నక్షత్రంలో దూతలతో పోల్చబడినాయి కాబట్టి సింపుల్ గా మనం దాన్ని ఇంకో రీతిగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నక్షత్రం లేనిది దీపం లేనిది కాబట్టి క్యాండిల్ స్టిక్స్ పర్టికులర్ గా మనం క్యాండిల్ స్టార్స్ అన్నప్పుడు అవి స్టార్స్ ఉన్నత స్థితిలో ఉంటాయి కదా ఆ ఆకాశంలో మనకు కనిపిస్తుంటాయి నైట్ అంటే ఉన్నత స్థితిలో ఉన్నాయంటే రక్షింపబడ్డ వారందరూ ఎఫ్ఎస్ఎ రాసిన పత్రిక లో మనం చూస్తాం రెండవ అధ్యాయం ఆరో వచ్చిన వి ఆర్ సీటెడ్ విత్ హిమ్ ఇన్ ద హెవెన్లీస్ అని ఉంది అక్కడ ఆయనతో పరలోకంలో సింహాసనముల మీద అతనితో పాటు కూర్చున్నాం ప్రస్తుతం మనం ఈ లోకంలో ఉన్నాం శరీరంలో గాని మన ఆత్మలో కట్టుకో అక్కడ పాటు ఉన్నామని పౌలు అంటున్నాడు అక్కడ కాబట్టి రక్షింపబడి ఆయన కొరకు జీవిస్తున్న వాళ్ళు ఆయన నీతి సత్యాన్ని ప్రకటిస్తున్న వాళ్ళు ఆకాశ నక్షత్రాల వల్లే ఉంటారన్న విషయాన్ని మనము యోగుల గ్రంథాలు చూస్తాము ఆమోస గ్రంథాలను కూడా చూస్తాము దాని తర్వాత దాని గ్రంథంలో డీటెయిల్డ్ గా చూస్తాం కాబట్టి ఏడు నక్షత్రములు ఆయన కొరకు వెలిగింపబడే నక్షత్రములు దీపస్తంభము అంటే కూడా మనకు తెలుసు దీప అంటే కూడా వెలుగు అంటాం లూకాసు వార్తలో ప్రభు ఈ విషయాన్ని ఎవడు కూడా దీపం వెలిగించి దాన్ని మంచం కింద బెటర్ అది స్తంభం మీదనే పెడతారు ఎందుకు స్తంభం మీద పెడతారంటే అందరికీ కనిపించలాగ కాబట్టి సేవా జీవితంలో రక్షింపబడ్డ వారి జీవితాలు ఏ రీతి ఉంటాయంటే నువ్వు ఉన్నత స్థితికి అంటే ఆకాశ వాసివై ఉండి ఇతరులను వెలిగించాలా వెలిగింపబడ్డవాడు ఇతరులను వెలిగించాలా అది నువ్వు ఇతరులకు వెలుగుగా ఉండాలా ఆయన సువార్థం ప్రకటించాలా ఆయనకు మాదిరిగా జీవించాలా మన ప్రవర్తన అంతటలో నేను ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్ నేర్చుకుంది ఏంటంటే ముస్లింస్ పర్టికులర్ గా వారి సాక్ష్యాలు చాలా విన్న మిడిల్ ఈస్ట్ లో గానీ యూరోప్ లో గానీ ముస్లింస్ ఎట్లా రక్షణ పొందుతున్నారు వీళ్ళంటే వీళ్ళకందరికి మాక్సిమం రెండే ప్యాటర్న్స్ ముస్లిం రక్షణ పొందడానికి మొదటి ప్యాటర్న్ ప్యాటర్న్ లో జీసస్ వాళ్ళకి దర్శనరీతిగా కనిపించడం ఆ రీతిగా వాళ్ళు రక్షణ పొందినట్లు సాక్ష్యాలు ఇచ్చినట్టు మనం చూస్తాం మీరు ఎప్పుడైనా ట్రై చేయండి యూట్యూబ్ లో తర్వాత రెండవ టైప్ ఆఫ్ విట్నెసెస్ ఇస్లామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు క్రిస్టియన్స్ యొక్క జీవన విధానాన్ని చూసి మార్పు చెందిన వాళ్ళు కాబట్టి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫస్ట్ టైం ఏమో ప్రభు డైరెక్ట్ గా దర్శనం ఇచ్చి అతను వారిని రక్షించుకున్నట్లు చూస్తాం రెండవ స్టేటస్ లోనేమో ద ఫెలో క్రిస్టియన్స్ జీవించే విధానాలు చూసి వారి ప్రేమ చూపించడం వలన ఆ రీతిగా మనుషులు ప్రభుని స్వీకరించినట్లు మనము ఆ సాక్ష్యాలు వింటా ఉంటాం కాబట్టి ఇక్కడ ఈ ట్వంటీత్ వర్స్ ఏం రెఫర్ చేస్తుందంటే యూ హ్యావ్ టు బి లైక్ అ స్టార్ కాబట్టి సువార్తికులు నక్షత్రంతో పోల్చబడిన దాని అన్నట్టు బుద్ధిమంతులు అయితే ఏరితే నడిపిస్తారు మనుషులని వారు నక్షత్రం పోలిటర నడిపించేవారు దాని తర్వాత మనం జీవించాలని లూకా సోతలు మన ప్రభు చెప్తుండు ఖచ్చితంగా ఇది దేవుని సేవకులకు సంబంధించినదే విషయం అని చెప్తున్నాడు ఈ నక్షత్రములు దేవుని సేవకులకు సంబంధించినవి ఆ దీపస్తంభములంటే సంఘాలకి సంబంధించిన లాస్ట్ నుంచి ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు అంటే వీళ్ళు సేవకులు అన్నట్టు నక్షత్రం కాబట్టి ఇప్పుడు చూడండి ఆ సువర్ణ దీపానికి సంబంధించిన విషయం మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ సువర్ణ దీపం ఎట్లున్నది స్తంభము ఏడు అన్నున్నది అక్కడ సెవెన్ గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్ అవి స్టిక్స్ అని కానీ ఇక్కడ మటుకు స్తంభంలో ఉంది ఇంగ్లీష్ తెలుగులోకి వస్తే క్యాండల్ స్టిక్స్ అంటే సన్నగా ఉంటాయి పైప్స్ లాగా దాన్ని ఇంగ్లీష్ లో మెనోరా అంటారు మెనోరా అంటే ఇట్లా ఏడు పైప్స్ లాగా ఆ ఏడు పైప్స్ లో నుంచి ఆయిల్ వస్తా ఉంటుంది ఒక ఆయిల్ పోస్తే ఏడు పైప్స్ లో స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ దాని ద్వారా వెలుగు వెలిగిపోబడతా ఉంటది ఏడు దీపస్థాభంలో ఆ ఏడు చర్చెస్ కనీసి మనకి ఈజీగానే అర్థమవుతుంది కానీ ఇది ఇన్కంప్లీట్ విజన్ ఈ ట్వంటీ వర్స్ లో ఉన్నది ఇన్కంప్లీట్ విజన్ అని నేను ఎప్పుడు గ్రహిస్తాను ఎందుకంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితము జెకరేయ గ్రంథంలోని రికార్డింగ్స్ మేము చేసినాం ఎంటైర్ బుక్ ఆఫ్ జెకరే ఆ యొక్క అక్కడ మాకు ఈ జక్ర గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం ఈ రోజు నేను ఆ విషా ఆ ఆ క్యాండిల్ స్టిక్ కి సంబంధించిన విషయం విషయాన్ని డిస్క్రైబ్ చేస్తానంటే జక్ర గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి నాలుగు వర్షాలలో నేను ఇంగ్లీష్ తెలుగులోనే చెబుతాను నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపాను కాబట్టి మేల్కోవడం అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఇప్పుడు నిద్రపోవడం అంటే ఏంది మేల్పోవడం అంటే ఏంది అంటే ఇగ్నోరెన్స్ నిద్ర అనేది ఇగ్నోరెన్స్ దాని తర్వాత నిద్ర అంటే కూడా రెక్లెస్నెస్ ఆర్ కేర్లెస్నెస్ అన్న విషయాన్ని మనము జేమ్స్ట్రాంగ్స్ లో చూస్తాం ఎందుకంటే మత వార్త ఇరవై ఐదో కూడా మనం చూస్తాం కదా బుద్ధి గల కన్యాకలు బుద్ధి లేని కన్యాక మంది వాళ్ళు బుద్ధి ఉండి బుద్ధి లేని వారు ఇద్దరు రెండు గుంపులు అవి అయితే ఆయన వచ్చే ఇద్దరు నిద్రపోతున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ బుద్ధి నిద్రపోతున్నారు అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రెవల్యూషన్ అంటే అంతా తెలిసిన వాళ్ళు కూడా నిద్రపోతున్నారు అక్కడ సగం సత్యం సగం అద్దం బుద్ధి లేదంటే సగం సత్యం సగం అబద్ధం అన్నట్టు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న నిద్రపోతున్నారు ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అక్కడ కానీ ఆయన వచ్చే టైంకి బుద్ధి మేల్కొన్నారు అంటే నిద్ర నుంచి మేల్కొన్నారు అంటే దే బికేమ్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అన్నట్టు ఈ రెవల్యూషన్స్ ని గ్రహించగలిగినారు బుద్ధులిని వాళ్ళు ఎందు గ్రహించలేదు ఇద్దరు కన్యకలే కదా అంటే ఇద్దరు రక్షింపబడ్డవారే కదా కన్యక అంటే ఆయన కొరకు సమర్పించబడ్డవారే కదా క్రీస్తుకు ప్రధానం చేయబడ్డవారే కదా అయినా గాని ఒక గుంపు వీటిని గ్రహించలేదు అంటే వాళ్ళకి చెప్పలేదా వాళ్ళ దగ్గర దీపాలు ఉన్నాయి కదా వాక్యం ఉంది కదా వాక్యం ఉన్నాయి కానీ గ్రహించలేదంటే వాళ్ళ దీపాలలో నూనె లేదు సాదృశ్యం పరిశుధాత్మ దేనికి సాదృశ్యం సత్యానికి సాదృశ్యం పర్శుధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆ సత్యాన్ని గ్రహించలేదు స్వీకరించలేదు వాళ్ళకి బయలుపరచబడినా కానీ స్వీకరించలేదు సగం సత్యం సగం అబద్దం అంటే అదే అందుకే సెలక్షన్ ఆఫ్ అ చర్చ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్ టైమ్స్ లో సెలక్షన్ ఆఫ్ అ ప్రీచర్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కొంచెం కాంట్రవర్షియల్ అన్లెస్ మనం కాన్షియస్ గా అది చేయకపోతే మటుకు వీఆర్ మిస్లేడ్ అనేది దాని తర్వాత ఎవడునూ మత శివారు తిరుమాల మన ప్రభు చెప్పినట్లు ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచకుండా నేను ఎందుకు చెప్పినట్టే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అది నీ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మన ఇండివిజువల్ గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా నాకు ఎప్పుడు అనిపిస్తున్నట్టు ఎందుకు ఇన్ని చర్చెస్ల నుంచి నేను బయటకు వచ్చిన ఎక్కడ కూడా స్టెబిలైజ్ ఎందుకు ఒకటి కాదు రెండు కాదు టిపికల్ ట్రెడిషనల్ ఆంగ్లికన్ చర్చ్ నుంచి ఆ బ్రదరిన్ సంఘాల నుంచి పెంత సంఘాల నుంచి అన్నిట్ల నుంచి తిరిగి తిరిగి బయటికి వచ్చేసినాను ఎందుకు సెటిల్ గా లేక తనంటే ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎందుకంటే లెవడేషన్ చర్చ ఏచి వచ్చినప్పటికి మన ప్రభు బయట ఉన్నాడు ఆయన ఆయన ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలనే మనము ఆ ప్రగణ గ్రంథం ఏడవ అధ్యయాల చూస్తామా పది పద్నాలుగో చేస్తాం గోర పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళి వీళ్ళు ఆయన ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి జకర్యా గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నాలుగో సాలను ఇప్పుడు చూపిస్తుంది నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరి లేపినట్లు నన్ను లేపాను అంటే అంతవరకు జకరియా వీటిని గ్రహించలేదు అనేది స్పిరిచువల్ మీనింగ్ ఆ చెప్తారు చూడండి కింద అక్కడ ఈ అధ్యాయంలోనే నాకు ఇవేమీ అర్థం కావట్లేదు ప్రభు అంటున్నాడు ఇప్పుడు చూడండి నీకు ఏమి కనబడుచున్నది అని అడగగా సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదను దాని దీపస్తంభం ఏడు దీపములను దీపంలో ఏరేసి గొట్టంలను కనబడుచున్నవి ఇది యాక్చువల్ విజన్ జకరే కలిగిన విషను జాన్ కి కలిగిన విషన్ కూడా ఒకటే బట్ ఏం జరుగుతుందంటే జకరే కనిపించిన విషన్ వెరీ ఎలాబొరేట్ గా ఉంది అందుకనే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో కనిపిస్తున్న విషన్ అంత ఎలాబొరేట్ గా లేదు అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథం చదివిన వాళ్ళు ఆల్రెడీ ఇది చదివిండాలన్నట్టు మొదటి అధ్యాయం చదివే వాళ్ళు ఆల్రెడీస్ ఎకర గ్రంథం నాలుగవ అధ్యాయు ఎప్పుడో చదివి ఉండాలి వాళ్ళ లైఫ్ లో మరి ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను లెవెటికస్ లో ఒక వెరీ రీసెంట్లీ లెవెటికస్ లో ఒక రెఫరెన్స్ వచ్చింది ఏంటంటే ద లైఫ్ ఈజ్ ఇన్ బ్లడ్ అని బట్ యాక్చువల్లీ మాకు తెలుసు లైఫ్ ఈజ్ నాట్ ఇన్ ద బ్లడ్ అని ఎందుకంటే బ్లడ్ ఉన్నా కూడా లైఫ్ విడిచిపెడుతున్నారు శరీరాన్ని ఇప్పుడు మరణించే వాళ్ళలో బ్లడ్ ఉండదా ఉంటది అయినా కానీ ఎందుకు విడిచిపెడతారంటే ెవెటికస్ కి ముందే లైఫ్ ఎక్కడ ఉందో దేవుడు చూపిస్తారు మన ఆదిపాండంలో నరుని సృష్టించినప్పుడు వాడిని మట్టి నుంచి వాడికి నాసికా రంధ్రంలో ఊదినట్లు మనం చూస్తాం కాబట్టి లైఫ్ బ్లడ్ లో లేదని మనకు తెలుసు ఎందుకంటే లెవెటికస్ లో ఏమంటుంది బ్లడ్ లో ఉంటుంది లైఫ్ అంటుంది అందుకే బ్లడ్ గురించి చాలా ఇంపార్టెంట్ చేస్తారు లెవెటికస్ లో కానీ ఆది కాండంగా వెళ్ళినప్పుడు ఆల్రెడీ శరీరం తయారు చేసిండు రక్తనాళాలు తయారు చేసిండు వెయిన్స్ తయారు చేసిండు బోన్స్ తయారు చేసిండు మజిల్స్ తయారు చేసిండు కంప్లీట్ తయారు చేసిండు కానీ లైఫ్ లేదు అందులో అంటే బ్లడ్ లైఫ్ ఉంటుంది అన్నట్టు ఆయన అంటే స్పిరిట్ లైఫ్ ఉంటుంది మనం అక్కడ అర్థం చేసుకుంటాం కాబట్టి ఆది తర్వాతనే లెమెటిక్ గా లైఫ్ ఈజ్ నాట్ ఇన్ ద బ్లడ్ లైఫ్ ఈజ్ ఇన్ ద స్పిరిట్ ఆ స్పిరిట్ విడిచిపెడితే బ్లడ్ ఉన్నా కూడా వేస్ట్ అనేది మనం అక్కడ నేర్చుకుంటాం అట్లనే ఇది కూడా అంతే ఈ అధ్యాయం నాలుగవ జక్ర గ్రంథం అధ్యాయంలో ఇది ఏ రీతిగా ఉంది అన్నప్పుడు ఆయన డిస్క్రిప్షన్ ఇస్తుంటు సువర్ణమయమైన దీప దాని మీద ఒక ప్రమిదే దీపస్తంభంకు ఏడు దీపములను దీపము నాకు ఏడేసి గొట్టం కనబర్చినవి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ ఒకటే ప్రమిద ఉంది ప్రమిద అంటే మనకు తెలుసు మనకు తెలుగు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది దీపావళి ఫెస్టివల్ వస్తే ప్రమిదలు పెడతారు కదా ఇంటికి డోర్స్ మీద ఇక్కడ ఆల్రెడీ ఉంది జకర గ్రంథం నాలుగవ దిన ప్రమిదే అని బట్ ఇది ఒకటే కాబట్టి ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒకటే ఇజ్రోలైట్స్ ని ఈ లోకానికి వెలుగగా ఎన్నుకున్నాడు కానీ వాళ్ళు వెలగలేదు అది మనకు తెలుసు ఏషా గ్రంథంలో విప్పిస్తాడు ఐ హవ్ చోజన్ యూ ద లైట్ ఆఫ్ దిస్ నేషన్స్ అని బట్ వాళ్ళు ఎక్కడ కూడా లైట్ వెలిగించలేదు అని ఓల్డ్ టెస్ట్మెంట్ ఎంటైర్ లో వాళ్ళు ఫెయిల్ అయినట్టు చూస్తాం అందుకని మన ప్రభుని ఈ లోకంలో పంపించాడు తండ్రి తన కుమారుణ్ణి వెలుగులా ఉండడానికి వరకు ఆయనను పాటించిన మనము ఆయనను వివరించిన మనమే ఆయక యొక్క ప్రమిద లాగా ఉన్నాం అందుకే ఈ ఏడు క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడటప్పుడు ఓల్డ్ టేస్ట్మెంట్ లో ఒకటే క్యాండిల్ అది ఒకటే ప్రమిద దాని మీద ఒకటే ప్రమిద ఉంది కానీ ఏడు దీపంలు ఉన్నాయి అంటే ప్రిపరేషన్ ఫర్ ద ఫ్యూచర్ అన్నట్టు ఈ ఒక్క ప్రమిద నుంచి ఏడు దీపంలు వెలగాల అట్లనే ఇస్రాయల్ నుంచే ఇస్రాయల్ ప్రజల నుంచే రక్షణ అనుగ్రహించబడి మన కరెక్టే కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అన్యులని రక్షణలో నడిపించలేదు ఎందుకంటే మనకు తెలుసు సోలమోన్ ఘటన మందిరంలో అన్యుల కొరకు ఒక ప్రాంగణం ఉంటది ఎప్పుడు ఆ అనిల ప్రాంగణంలో ఎప్పుడు కూడా అనిల రానీ లేదు ఇష్టాలు యాజకులు ముఖ్యంగా అంటే దేవుడు ఆ మందిరాన్ని కట్టించినప్పుడు అనిలకు ఎప్పుడో స్థలం ఇచ్చిండు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఇవన్నీ మనకు తెలుసు ఈ పాటిషన్స్ అంటాం చర్చ్ టెంపుల్ ఓల్డ్ టెస్ట్మెంట్ టెంపుల్ బట్ లాస్ స్టార్టింగ్ లోనే పెట్టిండు అనిల కొరకు స్థలం బట్ మనకి మన దేశంలో చూసినట్లు టెంపుల్ ఎంట్రీ డినై చేశారు కదా కొంతమందికి చరిత్రలో మన దేశంలో కూడా మందిరంలోనికి రానియక పోయేవాళ్ళు మన దేశంలో సేమ్ హిస్టరీ అక్కడ కూడా ఉంది అనిలని ఎప్పుడు కూడా ఆ ప్రాంగణంలో రానియకుండా యాజకులు ఏం చేశారు అంటే ఆ అనిల స్థలాన్ని క్యాప్చర్ చేసుకొని అక్కడ రూకల మార్పిడి గోరెల నమ్మడము పశువుల నమ్మనము ఎంటర్టైన్మెంట్ అది బిజినెస్ చేసేసారు అనిల స్థలాన్ని అంటే దేవుని దృష్టిలో దేవుని సంకల్పంలో అన్యులు రక్షణ పొందాలా అంటే వీళ్ళేం చేశారంటే అనిల స్థలాన్ని క్యాప్చర్ చేసేసుకొని వాళ్ళ ఓన్ బిజినెస్ చేసుకున్నారు యాజకులు అందుకే మన ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు ఆ అనిల ప్రాంగణంలోకి అడుగుబెట్టి ఆ రూకల మార్పిడి వాళ్ళని బలలన్నిటిని కింద ఆ పశువులన్నిటిని విడిపించి వాటిని బయటికి పంపించేస్తాడు నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చిండ శివలని హెచ్చరిస్తాడు కాబట్టి ఈ నాలుగవ అధ్యాయం మొదటి రెండవ వర్షంలో ఏం చూస్తున్నామంటే ఒక్క ప్రమిదే ఆ దీప స్తంభంలకు ఏడు దీపంలను దీపంలకు ఏడేసే గొట్టెంలు కనబరిచినవి ఈ గొట్టంల గురించి అంత డీటెయిల్ గా ఉంది కానీ అక్కడ ఎందుకంటే ఇది చదివిన వాళ్ళకే అది ఈజీగా అర్థం అవుతుంది లేదు రెండో వచనంలో చూడండి ఇప్పుడు మూడవ వచనం అనుకుంట మూడవ వచనంలో చూడండి అండ్ టూ ఆలివ్ ట్రీవ్స్ బైఇట్ మూడు లివ చెట్లు ఈ దీప స్తంభానికి ఉన్నాయట వన్ అప్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ ద బౌల్ అండ్ ది అదర్ అప్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ దేర్ ఆఫ్ ఒకటి కుడి పక్కన ఉందంట ఆ దీపాలకి ఇంకోటి ఎడం పక్కన ఉందంట నాలుగో వర్షం ఇది ఏమిటని నాతో మాట్లాడుచున్న దూతని అడిగి తిని నాతో మాట్లాడుచున్న దూత ఇది ఏమిటో నీకు తెలియదా నువ్వు ఒక ప్రవక్తవు కదా నువ్వు రక్షింపబడ్డవాడు కదా నీకు అన్ని తెలిసినాలే కదా అన్న విషయాన్ని అంటే ఇది సార్కాస్టిక్ గా ఉంది నాకు చూస్తుంటే నేను ఇది ఫస్ట్ టైం చదివినప్పుడు కూడా లాంగ్ ఇయర్స్ నువ్వు ఒక ప్రాఫెట్ మై ఇండియా ఇస్రాయల్ పాలకు వరకు నీకు అన్ని తెలుసు కానీ ఇది నీకు ఇంతవరకు తెలియదా కొన్నిసార్లు నా లైఫ్ లో కూడా అదే అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు ఇంత డీటెయిల్ గా చదివి ఇంతగా చేసినా కూడా ఈ రోజు కూడా మనకి తెలియనే స్థితిలో ఉంటున్నాం నేను సంథింగ్ రాంగ్ విత్స్ అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తుండే దేవుడు నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు ఇంకా తెలియదా అని నన్ను నేను నా వెళ్లిన నాకు తెలియదు సమ్ టైమ్స్ ఈ విషయం నేను అర్థం చేసుకున్న జగర్ నేను ఎంత గొప్పవానైనా ఎంత చదువుకున్నవాన్ ఎంత పెద్దవానైనా కానీ ఈ లోకంలో కొన్ని విషయాలలో నేను పసిపిలవాణ్ణి నాకు ఏం తెలియదు ఫ్రాంక్ గా ఒప్పుకుంటున్నాయి అక్కడ నేను కూడా అది నేర్చుకున్న ఫ్రాంక్ ఒప్పుకోవడం ఎందుకపో ఒప్పుకోకపోతే అరగెన్స్ అన్నట్టే లేకపోతే మనకి ఫిఫ్త్ వర్స్ నుంచి ఏం అర్థం కాదు అన్నట్టు కాబట్టి జక్ర చూడండి ఇప్పుడు నాలుగవ అధ్యాయము పద్నా పదకొండు పద్నాలుగులో నాయలని ఇల్లిని వాడ ఇదేమిటని నాతో మాట్లాడుచిన దూతను అడిగితే నాతో మాట్లాడుచిన దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నాయలని ఇల్లిని వాడ నాకు తెలియదు అంటే పన్నెండవ చూడండి రెండు బంగారు కొమ్ములతో నుండి కొమ్ములలో నుండి అంటే లాస్ట్ ఆ సెవెన్ లో లాస్ట్ అన్నట్టు అంటే రైట్ సైడ్ సెవెంత్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ రైట్ సైడ్ సెవెంత్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ది అన్నట్టు ఈ రెండు గురించి మాట్లాడుతుంది ఇక్కడ రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును బాగా అర్థం చేసుకోండి సువర్ణ తైలం కదా ఇది అది ఎట్లుంటది చెప్పండి సువర్ణ తైలం ఇంగ్లీష్ లో నేను అండ్ ఐ ఆన్సర్ అగైన్ అంటూ హిమ్ వాట్ బి దీస్ టూ ఆలివ్ బ్రాంచెస్ విచ్ థ్రూ ద గోల్డెన్ టూ గోల్డెన్ పైప్స్ టూ గోల్డెన్ పైప్స్ ఎం ద గోల్డెన్ ఆయిల్ అంట ఇది ఆశ్చర్యంగా నాకు ఇది గోల్డెన్ ఆయిల్ ఎక్కడ ఉంటుందా ఒకటైతే తెలుసు ఆలివ్ బ్రాంచ్ అన్నప్పుడు ఆలివ్ ట్రీ ఆలివ్ చెట్టు నుంచి వచ్చేది ఒలివ్ నూనే కరెక్ట్ ఫిజికల్ లేయర్ ఆలోచిస్తే బట్ ఇక్కడ గోల్డెన్ పైప్స్ ఎంపీ అవుతున్నాయి అక్కడ ఏవి ఫస్ట్ పైప్ సెవెంత్ పైప్ ఫస్ట్ పైప్ సెవెంత్ పైప్ ఎంటీ అవుతుంది ఏం ఎంపీ చేస్తున్నాయి అంటే గోల్డెన్ ఆయిల్ అంట ఈ లాస్ట్ రెండు బ్రాంచెస్ ఆ గోల్డెన్ పైప్స్ కి కనెక్ట్ ఉన్నాయి ఈ టూ ఆలివ్ బ్రాంచెస్ ఆ గోల్డెన్ పైప్స్ కి కనెక్ట్ అయి ఉండి గోల్డెన్ ఆయిల్ ని పోస్తా ఉన్నాయి అంటే అవి ఎంటీ అవుతున్నాయి ఆ రెండు గోల్డెన్ పైప్స్ ఎంటీ అవుతున్నాయి తక్కినవి ఏడు కదా ఐదు తక్కిన ఆయిల్ ఐదుకి ఇవి పోస్తా ఉన్నాయి అన్నట్టు ఈ ఈ విజన్ మనకు అర్థం అవుతున్నాయి గాని రెవల్యూషన్స్ బుక్ అర్థం కాదు ఈ విజన్ అర్థం కాకపోతే మనం ఎంత చదివినా అవి అర్థం కావాలన్నట్టు కాబట్టి అందుకే ఈ ప్రిపరేటరీ నోట్స్ అన్నట్టు ఈ డిస్కషన్ ఈ డిస్కషన్స్ లో చాప్టర్ వన్ కంప్లీట్ కాకుండా మనం చాప్టర్ టూ పోలేము ఎందుకంటే చాప్టర్ వన్ లో ఉన్న ఇవన్నీ డీటెయిల్స్ రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలము ఈ గోల్డెన్ ఆయిల్ ఏందనేది మనం అర్థం చేసుకోవాలా ఇవి సాధారణంగా నేను చూసిన కామెటరీస్లో లేవు అంత డీటెయిల్ గా జస్ట్ సువర్ణం అంటే నాకు తెలుసు ఇప్పుడు నేను జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లో చూస్తున్నా ఈ సువర్ణం అంటే గోల్డెన్ అన్నదానికి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో జీ అడ్జెక్టివ్ ఆఫ్ గ్రీక్ పదం ఏంటంటే क्रोसीयन क्रोसीय मेड आफ गोल दीनिंग जी फिफ्टी फैफ्टी टू अः आफ् गोल अडक्टी आफ् गोल अडर्ोलडन अच्छा जी फिफ्टी फाइव फिफ्टी सी रूट वर्ड 5530 फाइव थर्टी फिफ्टी फाइव थर्टी detail डीटल gold अंत golden अंत To furnish what is needed. Second meaning to use what is provided. కాబట్టి క్యాండిల్ స్టిక్స్ యొక్క ఫంక్షన్స్ చెప్తుంది ఇక్కడ టు ఫర్నిష్ వాట్ ఈస్ నీడెడ్ అంటే ఫర్నిషింగ్ అంటే మీకు తెలుసు అరేంజ్మెంట్స్ చేసుకోవడం అన్నట్టు అంటే సిద్ధపరచుకోవడం సిద్ధపడడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు గోల్డెన్ అంటే తర్వాత టు యూస్ వాట్ ఈస్ ప్రొవైడెడ్ మనకు అనుకరించబడింది వాడాలా మనకి ఏదైతే అనుగ్రహించబడిందో మన తలాంతులు ఏం అనుగ్రహించబడ్డాయో అవన్నీ మనం వాడుకోవాలి ఇది క్యాండిల్ స్టిక్స్ యొక్క ఫంక్షన్ ఇప్పుడు దాంట్లో నూనె ఉంటే నూనె వాడుకోకపోతే ఏమవుతుంది వాడుకుంటుంటేనే నిండుతూ ఉంటది వాడుకోకపోతే ఏమవుతుంది ఎవాపరేట్ అయిపోతుంది అంటే దేనికి పనికి రాకుండా అవుతుంది టు యూజ్ వాట్ ఈస్ ప్రొవైడెడ్ దాని థర్డ్ పాయింట్ మారల్లీ టు ట్రీట్ ఆర్ యాక్ట్ టు వన్ ఇన్ అివెన్ మేనర్ అంటే ఒక క్రమం చొప్పున మనము ప్రవర్తించాలా ఆ క్రమం ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి आयकर मन जीवन कैंडल स्टिक्षन अभी सोलडन कैंडल स्टिक गोल अति विव गल वस्तु कदाकोर्स प्लाट मरी विरी विलव गोल स्टा गोल स्टाडर्ड अंटर अंके दाखिल एकनामिक गोल अलग गोल प्रधान स्तर टू ट्रीट अवर्ट वन इन ए गिवेन मैनर फोर्थ बै इंप्लीकेशन एंप्लाय वन इन ए गिवेन मैनर इधर సేవకులు ఏ రీతిగా ఆయన సేవ పొలంలో ఉండాలనేది ఒక క్రమం ప్రకారంగా సేవ చేయాలా అంటే ఫస్ట్ది ఏంటంటే ఒక క్రమం ప్రకారంగా ప్రవర్తించాలా రెండవది ఒక క్రమం ప్రకారంగా మనం పనిచేయాలా ఇక్కడ మనం చాలా మంది తప్పిపోతా ఉంటాం ఆ క్రమంలో పాటించకపోవడం అది నేను మీకు చూపిస్తా క్రమం ఏందనేది బిబ్లికల్ గానీ అంటే రెఫరెన్సెస్ తో పాటు తర్వాత ఫిఫ్త్ పాయింట్ గ్రేజ్ అగేన్స్ట్ టచ్ స్లైట్లీ అనేది గ్రేజింగ్ అంటే ఎవరికైనా తెలుసా మీనింగ్ జీఆర్ఏ జెడి డిక్షనరీ కూడా ఓపెన్ చేస్తున్నా గ్రేస్ గ్రేస్ అంటే టు ఈ గ్రాస్ ఇన్ అడ్ అనుంది ఉంది గ్రేజ్ అగేన్స్ట్ టచ్ అంటే ఎక్కడ పడితే అక్కడ గ్రాస్ తినకూడదు అన్న విషయాన్ని అర్థం చేస్తుంది అది టు గ్రేజ్ అగేన్స్ట్ అంటే ఎక్కడ పడితే అక్కడ తినద్దు అంటే ఏది పడితే అది స్వీకరించద్దు అంటే మనకు తెలియాలా కేర్ఫుల్ గా దాన్ని పరిశీలించాల పరిశీలించాలా పరిశీలించి స్వీకరించాలా ఇప్పుడు గొర్రెలం సరే ఆయన మంచి కాపరి మంచి కాపర్ ఏం చేస్తాడు గొర్రెలకు మంచి ఆహారమే పోషింపజేస్తాడు కాబట్టి మనం మనకు కేర్ఫుల్ గా చూడాలా వాట్ ఈజ్ అట్ గ్రేజింగ్ ఆయన గొర్రెలం అయ్యింది ఏం తింటున్నాం అనేది కేర్ఫుల్ గా చూసి అంటే పరిశీలించి స్వీకరించాల టచ్ అంటే పరిశీలించి స్వీకరించాలనే దాన్ని జ్ఞాపకం చేస్తుంటే దాని తర్వాత జి లో గోల్డెన్ కి మీనింగ్ వేరే ఉంది జి లో ద హ్యాండ్ అని ఉంది గోల్డ్ అంటే ఆయన హస్తం అని ఉంది అక్కడ యాక్చువల్ గా కాబట్టి ఆయన హస్తం చేత సిద్ధపరచబడ్డవారం మనం తర్వాత ఆయన హస్తంలో ఉన్నాం కదా మనం అందరం దాని తర్వాత ఎ మీన్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ అని మనము ఆయన చేతిలోని సాధనములు పరికరములు లేక వెసల్స్ అని కూడా అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్స్ట్రీమ్ లో మీనింగ్ ఉంది లాస్ట్ కి జీ ఫిఫ్టీ యుటిలిటీ యుటిలిటీ ఆఫ్ దెటల్ అంటే అది పనికొచ్చే వస్తువు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది కాబట్టి మనం ఆయనకి పనికొచ్చే వారి వాళ్ళగే ఉండాలా ఫలించే వారి వాళ్ళగా ఉండాలా అన్న ఒక మీనింగ్ కూడా కన్వే చేస్తుంది కాబట్టి ఈ సెవెన్ గోల్డ్ క్యాండల్ స్టిక్స్ లో ఎంత డెప్త్ మీనింగ్గా మనం అర్థం చేసుకుంటే మరి ఆయన ఆయన చెప్పిన క్రమం ప్రకారంగా ఆయన చెప్పిన పద్ధతి ప్రకారంగా నడుస్తున్నామా ఆయన ఆయన క్రమం ఆయన చూపించిన విధానం ప్రకారంగా మనం ప్రకటిస్తున్నామా ఆయన కొరుకు వాడబడుతున్నామా అన్న విషయాన్ని ఈ గోల్డ్ చెప్తుంది కాబట్టి గోల్డెన్ క్యాండల్ స్టిక్స్ అనేది సేవ జీవితం ఎట్లా ఉండాలా సేవకులు ఎట్లా ఉండాలనేది జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత ఆ స్టార్స్ గురించి నేను చూసినాను సెవెన్ స్టార్స్ అని కదా నేను తర్వాత చూపిస్తాను సెవెన్ స్టార్స్ జి ఫార్టీ లో ఉంది గ్రీక్ వర్డ్ జి లో ఏముందంటే స్ప్రెడ్ స్టార్స్ అంటే స్ప్రెడ్ అవుట్ అని ఉంది యాజ్ అ కార్పెట్ ఆర్ కాబట్టి ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఈ స్టార్స్ అనేది అనేక మందికి సంబంధించింది అనేది జీ ఫార్టీ సెవెన్ సిక్స్టీ అంటే వెదజల్లడం టు స్ప్రెడ్ అంటే విస్తరించడం అంటే మనం వెదజల్లుతున్నప్పుడు మన సేవ జీవితాల్లో మనం వెదజల్లినప్పుడు మన సేవ జీవితంలో నుంచి అనేకులు సేవకులు స్ప్రెడ్ అవుట్ అవుతారు అనేది ఈ స్టార్స్ కి సంబంధించి సెవెన్ స్టార్స్ అన్నప్పుడు యాక్చువల్ గా దేశుడు స్ప్రెడ్ అవుట్ అబ్రాహ్ చేసిన వాగ్దానం అదే కదా ఆకాశ నక్షత్రం వల్లే మీ సంతానాన్ని విస్తరింపజేస్తానడు ఇసుక రేణుల వల్లే రెండు గుంపులు అవి యాక్చువల్ గా నుంచి వచ్చేది రెండు స్పిరిచువల్ గ్రూప్స్ అవి ఒక గ్రూప్ ఏమో ఆకాశ నక్షత్రం వల్లే ఉంటాయి రెండవ గ్రూప్ ఏమో ఇసుక రేణుల ఉంటాయి అంటే ఈ భూమి ఉంటాయి అవి మనకి తెలుసు నక్షత్రంలో వల్లే ఉండేవారు పరిశుద్ధంగా ఉండేవాళ్ళు ఇస్కరే వల్లే ఉండేవారు నీతిమంతులు అది భూమికి సంబంధించింది అది ప్రభావం లాస్ట్ చాప్టర్ లో మనం చూసినాం లాస్ట్ టూ గ్రూప్స్ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ టూ గ్రూప్స్ గురించి చాలా డీటెయిల్డ్ ఉంటాయి అవి మన ఫస్ట్ టూ గ్రూప్స్ గురించి అర్థం చేసుకోవాలంటే కొంచెం పెయిన్ఫుల్ కాంట్రవర్షియల్ కూడా ఎందుకంటే అది ప్రభువు మనకు అనుగ్రహించారు తన బిడ్డలకు తప్ప ఎవరు చూపిస్తారు ఇవన్నీ ఎవరు ఏ గుంపులో ఉన్నారో పూర్తి తిరిగి అనక పాట పాడుతూ ఉంటారు కానీ నేనే గుంపులో నున్నో తెలుసుకోకపోతే ఆటోమేటిక్ గా ఏదో ఒక గుంపులో ఉండిపోతావు అది దట్స్ అవు ఎన్ టైమ్స్ లో కాబట్టి ఈ స్టార్స్ అన్నప్పుడు జీ ఫార్టీ అంటే ది ఐడియా ఆఫ్ పొజిషనింగ్ పోస్టింగ్ అని అంటే ఇవన్నీ ఉద్యోగాలకు సంబంధించింది సేవ జీవితంలో మనకు అనుగ్రహించబడ్డ ఉద్యోగాలకు సంబంధించింది ది ఐడియా ఆఫ్ పోస్టింగ్ అండ్ టు మేక్ బెడ్ అంటే విశ్రాంతి పొందడానికి సిద్ధపరిచేది ఇతరులకు విశ్రాంతిని నడిపించేది స్టార్స్ తర్వాత జీ ఫార్టీ ఫార్టీ సెవెన్ థర్టీ వన్ లో ఏముందంటే సాలిడ్ స్టేబుల్ స్ట్రాంగ్ స్టెట్ ఫాస్ట్ ఇన్ ఫెయిత్ మనకు తెలుసు స్ట్రెట్ ఫాస్ట్ అనే పదం ఫెయిత్ లో స్ట్రెట్ ఫాస్ట్ ఉండేవారు వీళ్ళు ఎవరు ఈ ఆకాశ నక్షత్రం లు స్టెట్ ఫాస్ట్ లేకపోతే ఆకాశ నక్షత్రం లో ఆకాశం నుండి క్రింద పడవే పడతాయి అందుకే మతశవారి తిరునాలు అధ్యయంలో ప్రభు విషయాన్ని మనకు చూపిస్తాడు ఆ దినం ఏ రీతి ఉంటుంది చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినివ్వడు నక్షత్రములు ఆకాశ నుండి రాళ్ళును కాబట్టి ఇవి లిటరల్ గా జరిగేవి కానే కాంపాసిబుల్ అనడు చీకటి ఎట్లా కమ్ముతుంది సూర్యుని చంద్రుడు కాంతిని ఎందుకు ఎందుకంటే అది అన్నిటికంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ కదా అన్ని ప్లానెట్స్ కి అన్ని జీవరాశులకు లైట్ ఇచ్చారుది సన్ను సన్ను కాంతినివ్వకపోవడమే యాక్చువల్ గా డే బై డే సన్ హీట్ పెరుగుతుందని చెప్తారు సైంటిస్టులు కానీ అక్కడ ఏమంటుందంటే వాడు కాంతినివ్వడంటే అది ఒక గ్రూప్ అది మనకి ఎప్పుడు చూపిస్తుంటాడు చంద్రుడు సూర్యుడు నక్షత్రం లా త్రీ గ్రూప్స్ అన్నట్టు కాబట్టి ఇవి ఎందుకు నక్షత్రాలు రాళ్ళు పడతాయి అంటే ఇక్కడ ఉంది ఆయన కొరకు నువ్వు వెలగకపోతే నేచర్ అక్కడ నుంచి ఒకప్పుడు నా కూడా అదే రీతిగా పడవేయబడ్డారు ఎందుకంటే ఆయన టార్చ్ బెరర్ కదా లూసిఫర్ అంటేనే లైట్ బెరర్ అని ఉంది లైట్ బెరర్ ఎక్కడ ఉండాలా పైన ఉండాలా కింద పడవే మనం చూస్తాం కబటి 7 సెవెన్ స్టార్స్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను తర్వాత చూపిస్తాను ఈ క్యాండిల్ కి సంబంధించిన ఒక్కటి చూపించేస్తే మనం మన ప్రేయర్స్ లో వెళ్ళిపోవచ్చు అయితే ఈ క్యాండిల్ లో ఈ రెండు బంగారు కొమ్మల గురించి నేను ఇందాక చూపిస్తాను చక్రే గ్రంథం నాలుగో అధ్యాయంలో పన్నెండవ అష్టంలో ఈ ఫస్ట్ పైప్ లాస్ట్ పైప్ అంటే ఫస్ట్ పైప్ సెవెంత్ పైప్ ఈ రెండు బంగారు కొమ్ములు పన్నెండు వర్షంలో ఉంది జకరే గ్రంథం నాలుగవది ఏమి పన్నెండు వర్షంలో ఈ రెండు బంగారుపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమరించుచు ఒలివ చెట్లకున్న రెండు కొమ్ములను ఏమిటివని నేను అతను అడగగా అతడు నాతో ఇట్లా నేను ఇవేమిటో ఇవేమిటివని నీకు తెలియదు సెకండ్ టైం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఈ ప్రాఫెట్ అఫెండ్ కాటలేడు అడుగుతే సెకండ్ టైం అఫెండ్ కాట్లేడు ఫస్ట్ టైం అంటే ఫిఫ్త్ లో ఇదేమిటో నీకు తెలియదు అంటే వర్స్ లో థర్టీన్త్ వర్స్ వచ్చినప్పుడు అతడు నాతో ఈ రెండు కొమ్ములు ఏంది ఈ రెండు చెట్లు ఏంది అవి నాతో అతడు నాతో ఇవి నీకు తెలియదా అని నేను నా వెళ్ళినవాడ నాకు తెలియదు అనగా అతడు వీరిద్దరు ఇప్పుడు చూడండి ఈ పైప్స్ ఈ సెవెన్ స్టాండ్స్ ఆర్ సెవెన్ పైప్స్ ఎవరికి సూచిస్తుంది అంటే పద్నాలుగో వర్షంలో ఉంది నేను ఇక్కడికి స్టార్ట్ చేస్తాను అతడు వీరిద్దరు అంటే అలా ఫస్ట్ అండ్ సెవెంత్ వీరిద్దరు సర్వలోక నాదుడూ యహోవ య నిలబడుచు తైలము పోయేవారై ఉన్నారనేను ఇంట్రెస్టింగ్ కదా ఈ రెండు పైప్స్ ఎవరంటే అంటే తక్కిన నాలుగు పైప్స్ కూడా తక్కిన ఐదు పైప్స్ కూడా దేవుని బిడ్డలే అన్నట్టు సర్వలోక వీరిద్దరు ఎవరంటే సర్వలోక నాదు యహోవ యొద్ధ నిలబడుచు తైలము పోయేవారై ఉన్నారట కాబట్టి ఈ సెవెన్ పైప్స్ సెవెన్ సర్వెంట్స్ కి సాదృశ్యం అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒక వ్యక్తిని ఇండివిజువల్ గా చూపిస్తా ఉంటారు ఉదాహరణకి ఎలైజా ఏలిజా ఏలిషాజీ యేషయ ఈ భక్తులందరు బిలాము ఇండివిజువల్స్ అన్నట్టు న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పుడు ఇండివిజువల్స్ ఉండరు న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఇండివిజువల్స్ ఉండరు న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికీ గ్రూప్స్ ఉంటాయి ఎందుకంటే యాజక సమూహం అన్నాడు ఒక యాజకునికి ఇంపార్టెన్స్ ప్రవక్తలు అన్నాడు అప్పస్తలన్నాడు గ్రూప్స్ అన్నట్టు అవి ఆ ప్రిన్సిపుల్ మనకు అర్థమైతే మనం ఎప్పుడు కూడా ఇండివిజువల్స్ ఐడెంటిఫై చేయాలి ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికీ అందర్నీ యాజకులాగా ఎన్నుకున్నాడు దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లా ఒక్క గోత్రం నుంచి ఎన్నుకున్నాడు లేవి గోత్రం అన్ఫార్చునేట్లీ లేవి గోత్రంలో కూడా నిలబడలేకపోయినారు యాజకులు మన ప్రభు దేవరికి వచ్చినప్పటికీ అవన్నీ పోయినాయి లాస్ట్ లేవి గోత్రికుడు ఎవరంటే కైపా మన ప్రభుని సెలివేయక ముందు ఉన్నవాడు లాస్ట్ గోత్రికుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే లేవి గోత్రం నుంచి వచ్చిన వాడు ఇంకోవరు ఉన్నాడంటే జకరయ్య కుటుంబం అది లాస్ట్ కుటుంబం దాని తర్వాత జాన్ ద బ్యాప్టిస్ట్ హీ వాజ్ ద లాస్ట్ లివైట్ దాని తర్వాత కైపా లాస్ట్ లివైట్ అందుకే కైపా నుంచి యాజకత్వము మన ప్రభుకి వచ్చేసేయాల జాన్ ద బ్యాప్టిస్ట్ ఎప్పుడైతే మన ప్రభుకి బాధ్యత్వం అప్పుడు ఆయన దగ్గర నుంచి లెవిటికల్ సిస్టమ్ లేక యాజకత్వం ప్రీస్ట్ హుడ్ ఆ లేవి గోత్రం నుంచి యూధ గోత్రంకి వచ్చేయాలా అవి నేను ఎప్పుడన్నా ఒక రోజు డీటెయిల్ గా నేను చూపిస్తా ఎందుకు అట్లా జరిగింది అనేది క్రమము అన్నప్పుడు అక్కడ నుంచి అది అర్థమవుతుంది మనకి యాక్చువల్ గా ఒరిజినల్ ప్రీస్ట్యూడ్ ఈస్ నాట్ గివెన్ టు లివైట్స్ ద ఒరిజినల్ ప్రీస్ట్యూడ్ ద ఫస్ట్ ప్రీస్ట్యూడ్ వాస్ టు మెలక్ మెల్కీ జెడక్ అవన్నీ ఎప్పుడన్నా తర్వాత ఎందుకంటే అవన్నీ రిపీట్ అవుతుంటాయి ఈ ప్రాణంగా వచ్చేపటికి యాజకత్వము మెల్కీ సెదక్ యాజకత్వం క్రమం అంటాడు అది ఒక ఆర్డర్ ఆర్డర్ ఆఫ్ మిల్కీ జెడక్ మన ఆ యాజకత్వము ఆది కాండం నుంచి మోషే వరకు వచ్చింది కానీ మోషే తర్వాత లేవి గోత్రికలకు ఇచ్చాడు దేవుడు లేవి గోత్రికలకు ఎందుకు ఇచ్చిండదు ఒక రీజన్ ఉంది ఎప్పుడన్నా డీటెయిల్ గా చూపిస్తాను మీకు కానీ కయపా దేవారికి వచ్చినాక ఖయపా నుంచి అది మన ప్రభుకి రావాలా ఎట్లా వస్తుంది నేను ఒక్కసారి మన నరసింహ స్పాస్టార్ గారు చూపించిన ఆ ప్రిన్సిపల్ మనం ఇక్కడ ఇద్దరం కలిసి సంభాషిస్తున్నప్పుడు ఎప్పుడైతే యాజకుడు వాడి బట్టలు చింపుకుంటాడో వాడి యాజకత్వం వాడి నుంచి వెళ్లిపోతుంది అయితే కాయపా తన బట్టలు చెంపుకుంటాడు మన ప్రభుని హింసిస్తప్పుడు శమల పెడతడు మన ప్రభుని కించపరుస్తప్పుడు నువ్వు దేవదూషణ చేస్తున్నావు ఇంకా మాకు ఇంకా మనకు సాక్షులతో పనేమి అని వాళ్ళ బట్టలు జింపేసుకుంటాడు అరీతిగా బట్టలు జంపుకోవడం వలన కాయపా నుంచి యాజకత్వము మన ప్రభుకి అదే రీతిగా ఈ జాండ బ్యాప్టిస్ట్ చనిపోకముందు ఆ యాజకత్వము జాండ బ్యాప్టిస్ట్ నుంచి మన ప్రభుకి ఎందుకంటే అది వాళ్ళకు అనుగ్రహించబడింది అది తిరిగి నా ఆయన తీసుకుంటేనే గానీ నీకు నాకు ఆ యాచకత్వం రాదు లేకపోతే అది లేవిటికే లేవీలకే శాశ్వతంగా ఉండిపోతుంది మన ప్రభు ద్వారా ఆ యాచకత్వము అందరికీ అనుకరించబడింది ఎవరెవరైతే స్వీకరిస్తారో వాళ్ళందరి యాజకులే అన్ఫార్చునేట్లీ ఈ రోజు చర్చలో అది చెప్పక మనము కింగ్ కింద గుర్చోపెట్టేస్తాం కాంగ్రిగేషన్ ని కాంగ్రిగేషన్ ప్రతి ఒక్కడు యాజకుడు అది చేసింటే ఈ రోజు ఎంటైర్ వరల్డ్ ఎప్పుడో హెవెన్ గా మారిపోయేది అది చేయకపో గ్రేట్ డిసెప్షన్ ఏందంటే నా దృష్టిలో ఇదే యాజకత్వము ట్రాన్స్ఫర్ కాలే అన్ఫార్చునేట్లీ ఈరోజు చర్చ్ సిస్టమ్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్ ఇంకా లివిటికల్ సిస్టమ్ పాటిస్తుంది మెల్కీ క్రమానికి రాకుండా లెవిటికల్ గా పాటిస్తున్న ఆచారబద్ధంగా ఉంది కాబట్టి వీటిని చూడలేని ఉంది ఎందుకంటే లేవిల్ గోత్రికలు చూడలేకపోయాడు కాయపా చూడలేకపోయాడు సృష్టికర్త తన ఎదుట సృష్టికర్త గుర్తించలేకపోయాడు కానీ జాన్ ద బ్యాప్టిస్ట్ గుర్తించింది కాబట్టి ఆ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పుల వారం ఇప్పుడకు నేను యోగిను గానన్నాడు కాబట్టి యాజకత్వము ట్రాన్స్ఫర్ అయిపోకస్ నుంచి లేవియల నుంచి మన ప్రభుకి మన ప్రభు నుంచి మనందరికి సంక్రమించాం కాబట్టి మనం యాజకులం అలా అహి అతిశయించేది కానీ ఆయన యోగ్యత లేని మనందరినీ యాజకులుగా మార్చుకుండు ఎందుకు అంటే నేను కంక్లూడ్ చేస్తున్నా పద్నాలుగో వర్షంలో అతడు వీరిద్దరు సర్వలోక నాదుడుగు యహో యొక్క నిలబడుచు తైలము పోయి వారై ఉన్నారు మనమందరం వీరిద్దరంటే ఎంటైర్ కాంగ్రిగేషన్ కి వీళ్ళు రిప్రజెంటేషన్ ఎందుకంటే మనం ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలో వీరిద్దరు ఎవరో అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవి ఈ ప్రకటన గ్రంథము సీరియల్ గా ఉండదు లెఫ్ట్ రైట్ సెంటర్ వెనకల్కి ముందుకి బ్యాక్ అండ్ ఫోర్త్ బ్యాక్ అండ్ ఫోర్త్ పోతా ఉంటుంది నేను మీకు చూపిస్తాను తర్వాత డీటెయిల్ గా రేపు ఒకటి ఏంటంటే ఈ చాప్టర్ 7 వీళ్ళు ఎవరు ఈ ఇద్దరు ఎవరు అంటే చాప్టర్ 7 లో ఉంటది యాక్చువల్ గా చాప్టర్ సెవెన్ లో మొదటి ఎనిమిది వర్షాలలో మనము ఆ యొక్క ఇస్రాయల్ గోత్రికలు ఉంటారు కదా పన్నెండు మంది మీరు ఆ పన్నెండు మంది సీరియల్ ఆర్డర్ గా ఉన్నట్టు మీరు చూడరు అక్కడ దాని తర్వాత దాను వంశస్థులు డిసపేర్ అయిపోతారు అక్కడ ఉండరు ఎన్ని టైమ్స్కి వచ్చేటప్పటికి దాను వంశం టోటలీ డిస్ట్రాయ్ అయిపోయింది దాని తర్వాత ఎఫ్రాయిన్ గోత్రం వస్తుంది అక్కడ అది మిస్ అయిపోతుంది ఎఫ్రైన్ గోత్రం ఉండదా ఆ పన్నెండు గోత్రికలలో మనిషి గోత్రం మిగిలిపోతుంది అసలు మనిషి గోత్రం లేదు కదా యోసేపు గోత్రం నుంచి రావాలి కదా యోసేపుకి ఎక్స్ట్రా యోసేపు గోత్రం ఉంటది అక్కడ మనిషి గోత్రం ఉంటది కానీ ఎఫ్ఎన్ఎం గోత్రం ఉంటది ఎందుకు ఉండవనేది నేను ఎప్పుడన్నా చూపిస్తాను డీటెయిల్డ్ గా ఎందుకంటే ఇవన్నీ టూ అండ్ ఫ్రో బ్యాక్ అండ్ ఫోర్త్ మనం పోవాల్సి వస్తుంది దాని తర్వాత ఈ ఇద్దరు సర్వలోకనాది ఎదుట నిలబడిచు తైలము పోయిచున్న వారైన ఎవరంటే ప్రణగంధం పదకొండవ అధ్యాయము మూడు నాలుగు వర్షాలలో నేను ఈ నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదని వారు గోనెపట్ట తరిచుకుని వెయ్యిని రెండు వందల అరవై దినంలో ప్రవచితురు వీరు భూలోకంకు ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభంలో ఉన్నారు రివర్స్ పోతు వాక్యం లెవెన్త్ నుంచి చాప్టర్ లెవెన్త్ నుంచి రెవల్యూషన్స్ లో బ్యాక్ చాప్టర్ ఫోర్ వెళ్ళిపోతుంది ఈ వాక్యం అక్కడున్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వీటికి సంబంధించిన తర్వాత రేపు మరీ డీటెయిల్ చూపిస్తాను దేవుడి యొక్క వాక్యాన్ని దేవించింది కాక చక్రవర్తి కొందరు చెల్లించుకుంటున్నా నమ్మకమైన దేవుడు మా జీవితాల్లో నదికే కొందనాలు అయ్యా ప్రేమించి కనకరించి మమ్మల్ని చిన్న గుంపుగా మీ పాత్రలో అయ్యా ఈ దగ్గరి మధ్యలో మీ బాధని చాటానికి దినదినం మీరు అనుగ్రహిస్తున్నటువంటి కృపకాయ మీ యొక్క ఏర్పాటు మీ యొక్క మచ్చకాయ కొలు ఈ విషయంలో కూడా యోగ్యకులైన నన్ను కూడా తండ్రి అసలు నన్ను కూడా ఒక నిర్వహించి అయ్యా మీ రక్తంతో కొనబడిన బిడ్డల మధ్య నాకు వచ్చినటువంటి గుంపులకైనా పెంగిల్ తండ్రి మెహంగు గ్రాజాభుడు తండ్రి కృష్ణుడు నన్ను కూడా యాజకులు కృష్ణపప్పుడు దాదీలైన యాజక గుంపులు నన్ను కూడా లెక్కించినందుకైనా అయ్యా దిన దినం మాకు దేవ నమ్మకం ఏంటంటే అయ్యా తెలియపరుస్తున్నటువంటి గూఢమైనటువంటి సంగతులు ఇదిగా ప్రకటన బృందం నుంచి మేము ధ్యానిస్తుండగా మా జీవితాల తండ్రి మీరు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకం సంగతులు ఆ యొక్క యొక్క బయలుపరపుకై మేము కొన్ని ఆచరించుకుంటున్నాం అయ్యా ఇంతవరకు మీరు ఆశించినందుకే అయ్యా మా జీవితాల్లో ఈ వాక్యం ఈ విధంగా మీరు మాకు తెలియజేస్తున్నారంటే మీరు మా జీవితాల నుంచి ఏం ఆశిస్తున్నారో దేవాదాయాన్ని కొడుకున్న సిద్ధపడటానికి మా జీవితాలని మా కుటుంబాలని అయ్యా మా యొక్క పరిచర్య జీవితాన్ని అయ్యా కొడుకున్న ప్రింగులగిన రాజాంగళగిన తండ్రి వాక్యానికి మీ కొందనాలు నేరు కట్టుండి పిలుపు చేయండి తండ్రి అయ్యా దీక్ష స్తంభం ఉండవల్లని మేము కోరుతూ ఉన్నందుకే మీ కొందనాలు వెలుగుతూ ఉండవల్లనే మేము కోరుతున్నందుకే మీ కొందనాలు అయ్యా ప్రింగుల తండ్రి చేరువచ్చిన ప్రతిబిడ్డకే మీ పాదాలకు స్తోత్రాలు మీ పాదాల పొందాలు చూసుకుంటున్నాం ప్రతి ఒక్క పరిజీతంలో మీరు కృప ఆ ప్రేమ ఆ యొక్క నమ్మకత్వానికి మీ పొందనాలు ఇదిగో తండ్రి భూమి కునాలు వేయబడుతుంటే పరిస్థితి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న కృపకే మీ పొందనాలు నుంచి మేము ఎవరు కూడా తప్పకుండా అయ్యా చక్క అయ్యా నమ్మకం ఏంటండ్రి దృష్టమైన జీవితం వాళ్ళు తాకుండా కుట్నాండి మీరణి తెచ్చుకుంటుండగా కుటుంబాలు ప్రాపిస్తున్నాం రాజాంగ తండ్రి అయ్యా దేవాదాల సూత్రాలు మీ యొక్క తెగు మధ్యలో తండ్రి మమ్మల్ని మీ దేవ మా ఊళ్ళందరినీ దేవా మీ యొక్క రేట్ల చావాటాస్తున్నాం అనేక లక్షల మంది వ్యాధి గ్రస్తుండగా అనేక లక్షల మంది చనిపోతుండగా అయ్యా మీకు కలిగినటువంటి ప్రేమ మా ఇల్లు మీకు కలిగిన తరానికి అనేక నమ్మకం ఏం తింటాయి ప్రేమలకి అనేక ఎవరైతే వ్యాధిగ్రస్తులు అయినారో వారిని మీకు వార్శ నిర్చి కొట్టుకుంటున్నాం కుటుంబాలను మీకు వార్శ నిర్చి కొట్టుకుంటున్నాం ప్రతి ఆ కుటుంబం గురించండి సహాయం చేయండి ఆదరించండి దర్శించండి తండ్రి ఈ లోకం యొక్క తెలివి ఏ లోకం యొక్క జ్ఞానము ఈ లోకం యొక్క సాంకేతిక పరిజ్ఞానం సమస్తం చేయబడిందని గుర్తించడానికి వీళ్ళ వ్యక్తుల మీద అన్నిటి మీద కూడా ఆధిపత్యం అధికారం కలిగినటువంటి వారిని విశ్వసించడానికి ఇలా వీక సంబంధమైనటువంటి దేవత కలుగు చేసినటువంటి పుట్టి పనుల నుండి వారిని విడిపించలేక మీ నామంలో ఉచున్నాం మనసులో ఉన్న ప్రతి ఒక్కరిని శ్వాసన చేసి పట్టుకుంటున్నాను దేవించండి లోకైన కార్యం దేవ వారి ప్రతి ఆంతర్యాల్లో తండ్రి జరిగించండి అయ్యా మీకు తిరిగి ఎవరికి సహాయం చేయండి తండ్రి దేవ ప్రతి ఒక్క పట్టుకుంటుండగా కృపాలకు తెలిసి సహాయం చేయండి అడుగుతున్నాను తండ్రి సహాయం చేయండి ఎవరు నశించుకోవటం ఇష్టం లేకపోతే కృపణి ప్రార్థిస్తున్నాం ఆర్థిక మాద్యం దృష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి అయ్యా నమ్మకమైన తండ్రి కూడిపోయినా కోడిపోతున్నటువంటి జీవనోత్పదలు అయ్యా నమ్మకమైన తండ్రి కనీస ఆహారం కానీ కనీస సంస్కృతి కానీ కనీస ఆహారం కూడా ఒకరికి ఒకరి ఒక పూర్తి భోజనం కూడా లేని వారిని పట్టుకుంటే నాకు తండ్రి నమ్మకం ఏంటంటే పెంగుడుకుంటాక గిరిజన ప్రాంతాలతో గ్రామాల్లో ఉన్నటువంటి కడుమీద ప్రాంతాలలో కడుమీద కుటుంబాలను లేకపోతే దేవ ప్రేంతంటే ఆ యొక్క నమ్మకం ఏంటంటే ప్రంగుడి తింటే ఆ యొక్క మనిషిలో నమ్మకం దేవా ఇతర ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవ నమ్మకం ఏంటంటే వేద కుటుంబాలని పెట్టుకుంటున్నాను పెంగులు ఏంటంటే ప్రేమవారు నమ్మకం ఏంటంటే ఇరువురా పిల్లలు పాత్ర నిధులు ఎత్తి పట్టుకుంటుండగా అయ్యాచండి ఆదరించండి అయ్యా నీ చదివిచ్చిన తండ్రి నేనే పోషణలో పోషణాధారాన్ని అంటున్నాను అయ్యా నమ్మకం ఏంటండ్రి నీకు ప్రాతినిధిలో ఉండవారు అందరిని ఎత్తి పట్టుకుంటుండగా తెలిసింది తండ్రి పెడి మనుషుల్లో బాధ కష్టాల్లో ఉన్నారు పండకాల్లో ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటున్న పింగుడికి రాజా శత్రువులు ఆత్మహత్య వైపు ప్రేరేపిస్తూ దేవా వారిని వారిని నాశనం వైపు నడుపుతున్న బట్టి అనేక జీవితాల్లో కలవరం కృష్ణిస్తున్న ప్రతి బట్టి అనేక కుటుంబాల్లో కలవరం చేస్తున్న ప్రతి స్థితిని బట్టిస్తున్నాం శాతానికి అయ్యా పార్టీ ప్రత్యేక అయ్యా సంధించండి అయ్యాను రక్షించండి అయ్యా చేసుకుని ప్రేమలు ఇంకా కఠిన ప్రాంతాలు కఠిన ప్రజల మధ్య కంటే అయ్యా ని తమ విశ్వాసం బట్టి ఏ రంగాలు కుటుంబాలు అయితే వ్యక్తులు అయితే తండ్రి ప్రతి జీవితం తమ విశ్వాస జీవితాన్ని బట్టి తమ యొక్క నమ్మకం ఏంటంటే మీ అందున్నటువంటి విశ్వాసాన్ని బట్టి అయ్యా నమక్రి శిక్షించబడుతున్నారు దేవ నమ్మకం తండ్రి పెండు శ్యామలుగా పెన్షన్ ద్వారా వెళ్తున్నారు అటువంటి వారినిధులు అయితే పెట్టుకుంటున్నాను తండ్రి కృష్ణానికి సహాయం చేయండి అయ్యా దర్శించండి కృష్ణానికి పెంచింది నమ్మకే నా దేశంలో చూస్తున్నాను నాయకులు ఎడిపట ప్రయత్తున్నటువంటి ప్రజలు సమస్యలు వివిధ రకాలైనటువంటి సమాజాలను అధికారం దేవాలి అధికారం వారికి అందులో కర్యం జరిగించండి కుటుంబాలే దేవాల్ యొక్క వ్యక్తిగత జీవితాలు జరిగించండి తండ్రి అయ్యకు సాక్షులు ఏ లోకంలో లేకపోయి ఉద్యోగంతో లేపమని అయ్యా నమకు ఎంత శక్తులు పరిగెత్తుతనండి పాదాలు పెట్టుకుంటున్నాను నమ్మకం అనేక కోట్ల మంది ఆ యొక్క ప్రేమ రక్షణ కార్యక్రమం దేవ నమ్మకం తండ్రి ఉండదా అయ్యా మీ పాదాలు కట్టుకుంటున్నాం నమస్కరించే ప్రార్థిస్తున్నాం విలండి నమస్కరించే మా యొక్క జీవితాల్లో కూడా తండ్రి అయ్యా ద్వారా అయ్యా కోసం ప్రేమ మీకు పని కలిగేవారు అయ్యాకు నడిపేవారు లు విాదాలు గ్రజాబ్ పెంగుడు ఎందుకంటే బంగుడిన తర్వాత నమ్మకం ఏంటంటే రైతులు నమ్మకం ఏంటంటే దేవ పెట్టినటువంటి శ్వాసం పెట్టినాన్ని అయోగ్యం చేసుకోవడానికి ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏంటంటే పెంగుడిన తర్వాత ఈ పాదాలు పట్టుకుంటుండగా దేవ నమ్మకం ఏంటంటే వలస కార్మికుల పెరిగినటువంటి సేవను దేవత పట్టుకుంటున్నాం పెట్టి మాట్లాడాలని పెంచుకోవాలని ప్రార్థిస్తున్నాం దేవ హాలియా నమ్మకం ఎంత ప్రజలు దేవును దేవతి పాద్రై పెట్టుకుంటున్న ప్రండి సహాయం చేయండి పరిస్థితిలో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న పాతలు ఎత్తి పెట్టుకుంటున్నాం వరే ప్రవర్తించిన తనకి సహాయం చేయండి బలపరుస్తుండే తనకి అంత నాలుగుగా అయ్యాసంకం ఏంటంటే బలప్రెస్ నమ్మకేంటే సమయం లేదేవా మా మధ్య వారి ప్రార్థన ఐదు వరకు మా ప్రార్థనలు వింటూ అయ్యా చేస్తూ వచ్చినాచ కార్యాలకైతే మీరు అనుపించిన జవాబుకైనా ఆదేశించుకుంటున్నారు మీ ప్రార్థన మీద పట్టుకుంటుండగా అయ్యాస ప్రాధాన్యట్టుకుంటున్న తండ్రి సహాయం చేయండి అయ్యాసమైన అందరి గురించి మీరు విజయవాడగా రాజా ఈ విధంగా మా యొక్క జీవితాన్ని మా యొక్క పరిస్థితుల్ని మీరు జీవితంలో ఉన్నటువంటి అయ్యా నమ్మకం ఎంత పెంకుడుగుంటాము అయ్యా నమ్మకం ఏంటంటే మా ఇళ్ళ కృతజ్ఞ స్త్రమే ప్రభా పరిశుద్ధంగా గొప్ప దేవ సర్వశక్తి సంప్రదోన్నతులకు దేవ స్తోత్రమైన పరిశుద్ధులకు దేవ ఈ దర్శన కాలంతో ప్రభావం కాపాడైన మీ కృపలు మమ్మల్ని అందరి భద్రపరచుకున్న ప్రభావ మమ్మల్ని ఖర్చులకు నిలబడి కాపాడినైనా దాచుకున్న నీకు వన్నాను కృతజ్ఞత సమస్త ధనలీ మాపై మాట్లాడారు వెలిగించేలాగనే ఉండాలి తైల్యం పోగానే ఉండాలి నాది వాయి వెలిగించే వారిలాగానే ఉండాలి చక్రయ చె చెప్పినప్పుడు తర్వాత మరికరించి కాసింది ప్రభుత్వం నేర్చుకోవాలని తర్వాత ఇటు ప్రభుత్వం ఇంకా బాగా అర్థం చేసుకోవాలి సంపూర్ణంగా తెలుసుకోవాలి లోపల ప్రభావని అర్థం చేసుకోవాలి పాటించిన అనగా అనుకపోతున్న ప్రకటించుకో అందరికి దయచేంత సమాప్తిలో తెలుసుకుని చెప్పి నా దేవత ప్రభావ పరిశుభ్రత మీరే మాకు సహాయకులు నటించడానికి సాధిష్టమైన ప్రభావితంగా మనుషులైనా బయట తీసుకెళ్ళారు అయినా ఉన్నాడు ప్రభావిత విషయాన్ని గ్రహించేలాగా మీరు సహాయక లాంటి బలమైన వాడుకొని వెలిపిలాగా ఉండాలా మీరు ప్రకటించి ఉండాలి అనేక జీవితాలు ఆరోగ్యమైన జీవితాలు వెలిగించాలిపోవా అందుకు సాయంత్రి అభిషేకమైన పాపన్ని క్షమించాలివా ప్రతి గా పండి వల్స్ బస్సులో ప్రభావం పొందిన స్వీకరించాలా ఆ రీతిలో ప్రతి ఒక్కరు ఆకర్షించుకోవాలి పరిశీలిపోతున్నీవనాధికారంతో ఆధారపడి ప్రావా ప్రతి ఒక్క ఉద్యోగాలు పోకుండా సాయపడాలి మంచిగా రావాలే సాయక్రమం సాధ్యమైన ఆ రీతి ఆర్థిక వ్యవస్థ కూడా ప్రత్యేకం సాధితమైన ధ్యానించాలా సలు గ్రహించాలా అది ప్రభుత్వం అనేక ప్రకటించాలి అనేక శిష్యులుగా తయారు కావాలి ప్రభావ అలాంటి సంఘాలు సంఘాలు కావాలి సేవకులు ప్రతి సంఘాల నుంచి గొప్ప గొప్ప సేవకులు రావాలి కావాల్ ప్రాధ్యమైన ప్రభావంచాత కలగాలి మహిళ రావాల ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న పండాలు సాధిష్టమైన సాధిష్టమైన మాటలు అక్కడ హృదయాలు నొచ్చుకునే త్వర కూడా అపూర్తి కలిగినప్పుడు తర్వా పా పశుఘాన వరం పొందుకునే అక్క చెక్కడ మారింది ఆపక్షన్ పొందాలి పశుభాతం అభిషేకం పొందుకొని సాక్షిలాగా అంటే కలిగిన వాటిని పోగొట్టుకోకుండా గట్టిగా చివరి వరకు చెప్పిన ప్రేమను చేస్తుంటే పశుభాతంలో ప్రార్థన చేస్తే హలో హలో హలో హలో హలో సర్ నమస్తేవ చేంజ్ చేయండి చేంజ్ చేయండి సర్ 1 బై 1 చేంజ్ సర్ వెంకటపల్లి నమస్తేవ మాది తండ్రి ఏదా రాజపిత గురించి ఉంది కన్నం గురించి అనేసరికి పెట్టుమొచ్చునుకుందాం ఒకటి జనరల్లీటిమెంట్ ఉంది అలాటడం మనం ని తోట ఉంది ఏవి గ్రౌండ్ సంథి ఆయచి మనం बोलतेం ని రాసి తోట ఉంది చిన్న బాల్ బర్ బట్ ని పొందాలి చూడించొచ్చుంటావా సచ్చని డెవలప్మెంట్ గురించి మనం కొలతనటి ఫాజెస్ కి మాస్ ని చేద్దాం దేవి ఆర్టికల్ అనేది అది అవన్నీ తీసున్నారుగా మనం సేమ్నేక ఆఫీస్మెంట్ అప్పటికి నిజానికి కమిట్మెంట్ డేట్ యా కండిషన్స్ ఏ లేక మనం నెంబర్ డిస్కస్ చేసుకో కండిషన్స్ మెరాని ప్రొపర్స్ అవర్స్ సెట్ చేసుకుని సోని రాత్రి ఒకటి నోటీస్ నాట్ కమిట్మెంట్ కి నేను ఆరంచి కండిషన్స్ తెరెలేతవ సన చిటిక విధానం ని కోట్ తెలియని బట్టి చెబితే అవైతేనేది దాదీనది నేన ఈ సంబోధించుట పటికలున అర్చానకుడితో చెప్పేను అలాంటి దేనినైనా దేనినైనా స్పష్టంగా తెలియనిది అలాంటి దేనినైనా నిరాకరించడానికి ఏది చిచ్చుకుడిలా మనం సమని సాధించునని సహాయం చేయండి దేనిది దేనినైనా మీరు వినరు ఎక్కడ అక్కడ కండిించిన ఆశీర్వదనం అది కండిని నమ అదేశాని రసాయన ఆనాడు చూస్తుంది దయకు నిమిత్త పరిచర్య నాదుసన్ జవా జీవన కండిని కండిన న సహాయం చేయండి అని దాలగాండి మనం తోవ నిర్మతిలో తోవ చేత మొదలవటపు క్లిచి మీరుస్తుంది పని వాళ్ళు తండ్రి నేను మీకు తెలుసుగా అక్కడ మనం తండ్రి సింహారది గుడిలో రాత్రి ఉన్నాం చేనేమను సో సాగులు జతండి నేను నా ఆహారం గురించి తెలుసుకుట్టుకుంటారు చేనేటి కొద్దిట్ల గురించి చెప్పడానికి ప్రయత్నం करतोనది తప్పి సమన్ సాంసన్ ఎవరు తండ్రి నేను నిద్ర తీసి తండ్రి నేను నేను తండ్రి నేను తండ్రి ఉన్నా వాటెటి గురించి కాబట్టి నేను చెవం చెవం చేయొం నాటికటి తండ్రి అంటే చెట్టు దగ్గర నుంచి ț Clayton <laughs> Šoditæk Bretaj, Soyante, staple with mint Elena Svetrana, Salaamdik Mâu baik. The Nós Room من جتrat ter Bev the Foundation a Michal Baasha? Wake up a tutoring the others e 거는 and I will learn from shadow in the world news of their family ये क्रॉस कोछी दो महीने बाद में सेंटर तक कंटीन क्रॉस भी सब से समयना ये नंबर मैंने मैंने तो ठीक से ध्यानों पर ठीक से तो मैं रखते परवा सारे पर वो सब मैं तो बैठ कर कंटीन मैंने 90 किलो मंथ में ये क्रॉस मंथ में तक ये करना पीटो में इतना मानो बनाते मार्केटिंग सुनते तो देवो नहीं ना मतलब 16 कंटीन కూడా చూపించడం ఆత్మీయుడు భగవాను మాట్లాడుతున్నాడు అనేక ప్రత్యేక ఆయన స్థితిలో ఉన్నప్పుడు ఆత్మీయ జ్ఞానం ప్రత్యేక ఆరాధించి భాగ్యం ఇచ్చారు నా పాపించారు నా దోషాలు పరిహరించారు ఆ పాపం తీసుకెళ్తారు ఆయన తీర్చేదేవుడు నన్ను నడిపి శ్రీదేవుడు చెల్లించినట్లు డికి సహనం చేయండి మాలో అనేక రోడ్డు పాటలు మాలో అనేకమైనటువంటి కంటే చనిపోవడం చెంచుకుంటాడు ఒకటి పాత్ర इनको एक पचिको रे मलाई सो भनाको त पनि छ त्यो म कति मलाई समय समय गयो जमा कम भन्ने म युदी म कति खबर फेरी म उन बारे कसरी अनि चेक त्यो पछिहरुको कुरा गर्न सक्छ त्यो वाला आइला सबैले मनको जुन गर्न गर्न दिन लाग्ने दिनबाट सुरु गर्न सक्छ त्यो सोच र त्यो चलेको मात्र हो मका ప్రార్థన చేయాల్సి చేయలేకపోతున్నాను కొందరు సహాయం ఖమ్మం చేయాలి ఈ లోకంలో బంగారం లా ఉండాలని చెప్పారు సహాయం తదీతలా సహాయం చేయటం చే మా తండ్రి స్తంభముగా లోకం నుంచి ఎక్కడైనా వారముగా ఉంది మేము ప్రసవించే వారు తండ్రి సహాయం తండ్రి గ్రంథం గుండా మాట్లాడితే అనేక మర్మాలి ప్రభు ఎంతో మర్మ ఎక్కువ గ్రంథం తల్లికడం ఎంతో పడగని సహాయం ఆస్తి మార్మలెంట్స్ కోట కంపెనీ ట్యాగర్మజి టాలెంట్ చకన్ సంజీవ పటం నేను ఏది ని వకిట పొందాము మానే ఏం లోకాలిని చూసుకోవడానికి నేను సామంచుంది నేను గారు ఖర్చులకపాం నేను సంజీవ హిడిన్ టెర్మినల్ క్రాస్ కి నా సంతృప్తి కావాలి కజా కరోనో ఇషనిస్ ప్రాజెక్ట్ కి నేను లఫ్ కరును కొద్దిసేపు కా ఆన్సరి మనిస్టరీస్ట్ పై నానే నేను చెయ్యను తిరిగి మకాలింతగ లి మీయన ననఎ సీ హయన విగాయన తరెల శైఖడి యని కాయన ద్యలీ స్బాగ్యలి లా చిండల వరగ్ గిలిన తంన్కి రిది లి లాచివ఩ానన ద్యన తీసుకోండి మాత్రమే ద్వారా తగ్గే కల్పించండి దాన్ని క్షమించండి పెద్ద methyl andare between u aanz niño pwkm 1 क्योंकि और एक लरवल का कुछ तो कंपन जनन या कुछ के लिए कोई इकोनमी नहीं है वाणिज्य में जो है वो और है ये एक और बात है कि हम सब विश्व में वृद्धि인데요 और उनको दौड़ के तक बनी रहती है वो नहीं है कि आप कुछ के तौर पर और कंस्ट्रक्शन को कॉम्प्लीमेंट और परफेक्ट के तौर पर इस्तेमाल ले लेंगे उनका और शायद उसके अंदर ही मात्र कुछ नहीं सकते हैं వ్యాపారాలు సహాయ సమాధానం సమాజం చేస్తూ వ్యాపారం చేసుకుంటారు ఈ కమల పొగోహై కవలతానా కమలని కొట్టుకుందర్ని కన్స్కుతుహో వొ బచకు ఫ్రాంక్ వాడు కరస్ నాచి కుచిచి కొడుకునా తదేవాస్ నాక దవైనా ఈ పొగోహై లేపోస్తి కలిగినవారడైనా ఎరేమ మాత్రం చేతని చే పొమొడుకుటి కుడిపో సోందరవొటి కోటి చెలిక్ జావన వడి వారి భాగవత్ ముదబెకుటి సామలర్ ముఖమున కరకటి చూచి తీకి తీయకన తాప్రహీమారక్ష దేవికి ప్రసామవన తాదిస్తీరాం తంజే ధిపతి కేసు ఆయన స్తోత్రాలు ప్రభావిన చిన్నగా తీరు ప్రభావని ధ్యానించడం ప్రభా హయాన్ని ఆరాధించడానికి ప్రభా హయా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం పెట్టి మీకు ఎంతో వందర సుతుల స్తోత్రాలు రాజా తండ్రి ఏదో ప్రభా అయ్య వెతబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి అయా ఏడు దీప స్తంభాల గురించి అయా ఆ దీపం దేనికి సాదృశ్యం అనే దాని గురించి ప్రభావ అనేకమైన మర్మలు మాట్లాడను ప్రభా మీరు తెలియజేశారు తండ్రి అయా నీకు ఎంతో వంద ప్రభా అయ్యా ఆ గ్రంథాన్ని ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న ఇరవై రెండు అధ్యాయాన్ని ధ్యానించడాన్ని ప్రభా బైబుల్ మొత్తం అర్థం చేసుకుంటే గానీ దానికి క్షుణ్ణంగా తెలిస్తే గాని చదివితే గాని హయామి కుటుంబ ఉంటే ప్రభా అయామి సహాయం గాని ప్రభా దాన్ని ధ్యానించిన తండ్రి ప్రభా ఎందుకంటే ఎంతో ప్రభా మర్మాలతో కూడుకున్నటువంటి తండ్రి హయా మర్మ గర్భంగా దాచిపెట్టిబడింది ప్రభా అయా ఎప్పటివరకు సీల్ వేయబడింది తండ్రి దాని ప్రభా మహత్వ ఇంపమని హయా మహా మర్మాలను తెలియజేయమని మేము ఇక అయ్యా అది ఏమాత్రం తగ్గమైంది కాదు మీ సహాయం ఉంటే చెప్పి నిరూపించుకోవడానికి చిట్టువంటి కాలంలో ఉన్నాం తండ్రి ఆరోగ్యకరమైన ప్రభావినాలని నేర్చుకోవాలని ఆశపడుతుండగా అయ్యా ఆశపడ్డ ప్రాణాన్ని మేలుపరిచే దేవుడు గనక అయినా మీ సహాయ కార్యక్రమం ప్రభా ప్రభా మిన్ని ధ్యానించడంతో ప్రభావితని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ముఖ్యంగా తండ్రి ఈ దుర్దినాల ప్రభా అనే కుభా ముఖ్యంగా రక్షణ మార్గంలోకి తీసుకురావాలి అని ఆశపడుతుండగా తండ్రి అయా అయా సంఘాలని ఆయా దేవ జనుల్ని ప్రభు ఆయా బిడ్డలైన వారిని ప్రభు అనేకుల్ని ప్రభు ఆత్మ పూర్ణంగా ప్రభుత్వం ప్రేరేపించి ప్రభు వాడు ఎక్కువ కలిగించి అయా అందరికీ స్వార్థం అందించే బాధ్యతను ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం ప్రార్థన ముఖ్యంగా తండ్రి అయా మతపరమైన క్రైస్తవ జీవితం కాక అయా అయా మరి మీరు చెప్పారు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క కట్టడను మీరు మరి అనుసరిస్తూ ఆచరిస్తూ ఒక్క దాని విషయంలో మీరు తప్పిపోతే చెప్తున్నారు అయా ప్రతి ఒక్కటి మా జీవితం హెచ్చరికగానే ఉంది ప్రభా సత్య ప్రకారం ప్రభావి వాక్య ప్రకారం జీవించడం కష్టతరం కాదని చెప్పి ప్రభా అహాయంతో దాన్ని జయించడానికి ప్రభా మీ కుటుంబాన్ని అనుగ్రహించారు ప్రభా అయా అన్ని మాదిరికరంగా మా జీవితాలను మీరు మార్చడం తండ్రి పని పాత్రలుగాని పని ముట్లుగా మీరు ముందు తండ్రి అయ్యా మీకు ఎంతో వందనాలు ఈ పరిచర్యలో ముఖ్యంగా ప్రభా ఏమైనా బిడ్డలు తీసుకుని రండి అయ్యా వాళ్ళు నేర్చుకుని తన ఇది అనేక ప్రభు అనుకంగా ప్రభావి వాక్యాన్ని ధ్యానించడానికి అయ్యాన్ని వాక్యాన్ని చెప్పడానికి బోధించడానికి మీరు ఏర్పరచుకోండి మనం ప్రార్థన చేయచ్చు అయ్యా అనేక రోజులు ప్రభు బోధకులు ఉన్నారు కానీ అయ్యా నిజమైన సత్యస్వార్థం చెప్పేవాళ్ళు కరువుగా ఉన్నారు అయా ఆ లేఖనాల్లో రాశిపెట్టుబడు మీరు ముందుగానే చెప్పారు ప్రభా అని పంపుతున్నానని ప్రభు అయ్యా చాలా మంది ప్రభా అయ్యా భక్తి గారు వాళ్ళు దాన్ని శక్తిని ఆశ్రయిస్తున్నారు ప్రభు ఈ యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నారు తండ్రి మిమ్మల్ని అయా మరి మిమ్మల్ని మాదిరిగా తీసుకొని అయ్యా జీవించడానికి అయా మీరు పరిశుద్ధి కనుక మేము కూడా పరిశుద్ధత కలిగి ఉండడానికి అయా ప్రతి కాగినం కట్టడం ప్రభుత్వం మనస్ఫూర్తిగా అనుసరించడానికి ఆచరించడానికి ప్రభావ అర్థం చేసుకోవడానికి మీరు అనుభవించండి అయా మరి మా ప్రకారం నడవడానికి ప్రభావి కష్టతరంగా ఉంది అనే మాట వినుకోకుండా కష్టమైన సరే ప్రభా దాంట్లో ప్రభుత్వ అయ్యా చూసి మీ ప్రేమను చూసి ఇష్టపడి ఆ మార్గంలో ప్రదర్శించినట్టు నడుచినట్టు మీ కుటుంబం ఎందుకంటే ప్రభా అయా మీరు తూచిన మీ ద్రాసులో మీరు తూర్చే దేవుడు ఆయన మీరు తు మీరు కొల వేసేది ఉండుతండ్రి అయ్యా దాంట్లో ఉన్నప్పుడు మేము జారిపోకూడదు అయినా అయ్యా ఆ కొలం మీరు ఏ కొలతో వేసినా అయ్యా మీరు ఏ విధంగా ప్రభావం చేసినా కూడా ప్రభా అయా అయ్యా మీతో పాటు ఉండేవారులాగా అయా మీరు ఇష్టమైన బిడ్డలుగా ఉండేవారు లాగా అయ్యా పాటు గొప్ప కీర్తనం పాడేవారిలాగా గోడ పిల్లల ఇటు అటు వెళ్ళేవారిలాగా ప్రభా అటి వారికి మమ్మల్ని తీర్చు తీర్చి తీర్చిదిద్దామని ప్రార్థన చేయొచ్చు బాగా ఆశపడుతున్న ఆశ మీద తృప్తిపరచమని ఏ వారికి తీర్చమని ప్రార్థన చేయచ్చును ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోనండి రావాలి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా ప్రభావ సంపత్సారి మహేష్ మాస గారి మరి ఏ పని ఉన్న ప్రభా అయా మీ పరిచర్లో పారి భాగస్లో ఉన్న కుటుంబాన్ని గ్రహించండి తండ్రి నీకు ఎంత వందనాలు ప్రభావ ఇంకా ఈ పరిచర్లో జారిపోయిన వారు ఎవరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రభాకుల్ని ఏమైనా బిడ్డలను తీసుకుంటామండి మీ పరిచర్ను దీవించమని అయా రికార్డింగ్స్ ప్రభావ అయా ఇంకా మేము బలపడే ప్రభావ అనేకులకి వీటిని చూపించలాగిన ప్రభావ మీ కుటుంబాన్ని గ్రహించమని మేము సహాయం ధరించమని మనవల్ని మీ రాజ్యంలో చేసుకునే ప్రతిఫల దాని ఏ సైజు కలిగిన ప్రార్థిస్తుంది ారి సర్వకృపాని వంద మాకు చక్కని జనంలో మా జీవితంలో ఆయన మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా అనేతలు చూడలేకపోయినారు ప్రభా మీ కృప నాయన ఈ తరద దాని మీ ప్రేమ వర్ణించలేదు ప్రభాయ ఇట్లాంటి దేవుణ్ణి మేము సేవించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశములను బట్టి మీకు వందనాలు తెలుసుకుంటున్నాం దీవంతుల దేవ తండ్రి ప్రభా నాయన వచ్చి తండ్రి ప్రభావ మరణము లేనివాడు ఏకైక దేవుడు అవుతాయి ప్రభా వందోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన చీకటిలో నుంచి అనేకలను ఆశ్చర్యకరమైన విడుదలలో నడిపించిన మా దీవం మీకు వంద నాలుగు ప్రభు స్వత్రాలు ప్రభు నాయన రక్షణను తండ్రి ప్రభా మా జీవితంలో మాకు ఇచ్చినందుకు మీకు వంద నాలుగు ప్రభు నాయన యశ్వరథ గురించి ధ్యానించుతుండగా తండ్రి ప్రభ నాయన అపాయకరమైన దినములలో మేముండగా క్రమల దినాలలో మేముండగా తండ్రి ప్రభ నాయన రాబోయే సంతము తండ్రి ప్రభాయన దాన్ని గురించి మేము ధ్యానించుతుండగా అనేక మర్మములతో కూడిన మీ యొక్క మాటలను మేము గ్రహించలేక తండ్రి ప్రభా కొన్ని మార్లు గ్రహించుతూ తండ్రి ప్రభాయన ఈ శ్రద్ధ మాకు జ్ఞానములు దయచేయమని వేడుకొని చుట్టాం తండ్రి చేయమని వేడుకుని చుట్టం దివంగివా తండ్రి ప్రభావ ఎక్కడ నీ నామైన ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను తెలివిచ్చుకున్నారు ప్రభు ఆయన మా మధ్యలో మెదడు మా మురళు మా మాటలను తండ్రి మా హృదయాలను తండ్రి ప్రభాయన మీ మాటలను మాకు నాయన పంచుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఆయన మేము ఎక్కడనో తప్పులు చేయక తండ్రి ప్రభావ నిండా రహితంగా రాకడాకు సిద్ధపడే గుంపులో మేము రుటక సాధించింది ఆ కన్యకల విషయంలో తండ్రి ప్రభావ వారు పాటించిన విధానము తండ్రి ప్రభా నాయన ఏ విధానంగా మేము పాటించే వారంగా ఉండటం సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన ఈశ్వరగా నైనా అమ్మగట్టి తీసుకునే తెలు తండ్రి ప్రభా నాయన నాలుగో అధ్యాయము తండ్రి ప్రభా నైనా రాకడకు నాయన పడుకున్నాను లేచినను తండ్రి ప్రభా ఆయన రాకడకు సిద్ధముగా ఉండు అని తెలివిస్తున్నారు ప్రభా కాబట్టి నాయన మేము అటువల్ల తండ్రి ప్రభా నేనుకునే వారముగా మేము ఉండటం సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన ఈశ్వరగా మేము జీవితం వల్లే వెలుగుతూ ఉండటకు మాకు సహాయం చేయండి ప్రభా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరగా సుక్రిందక మాదిరితనం పోగొట్టుకోక తండ్రి ప్రభానాయన మీకు బాహతంగా తెలువేయక తండ్రి ప్రభానాయన ఈశ్వర అనేకులకు తండ్రి మిమ్మల్ని పరిచయం చేసే విధముగా మేము జీవించినట్లు సహాయం చేయండి తండ్రి ఉన్న అవకాశమును ఈ మంచి యొక్క ఈ యొక్క మంచి లైఫ్ తండ్రి ప్రభా నాయన ఆశ్చర్యకరమైన ఈ లైఫ్ ని తండ్రి ఎంప్రూవ్ ఆనందంగా పవిత్రముగా భక్తిగా మేము గడుపునట్టు మాకు చేయండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తెలిస్తున్నాం దీవంగల దేవ తండ్రి ప్రభానాయన కోవిడ్ పేషెంట్ల గురించి ఆయన వాళ్ళతో కూలీల గురించి రైతుల గురించి తండ్రి ప్రభా ప్రార్థిస్తుంటున్నాం వారి పక్షమును అడుగుతుంటున్నాం తండ్రి సహాయం చేయను అని తండ్రి అదేవిధంగా ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి అదే విధంగా తండ్రి ప్రభా యొక్క బిడ్డల్ని చేసుకోండి ప్రభా అంత వారి హృదయం కాఠిన్యము కాకుండా తండ్రి నెత్తనిగా అవి తండ్రి ప్రభా వారి గురితెరుగుతా సహాయం చేయండి ప్రభా ఈ లోకమే శాశ్వతం వాళ్ళ శరీరమే వారి ఆయన మోసపోతూ ఉంటున్నారు ప్రభావ వారి కనువిప్పును కలిగియండి ప్రభావ వారి కళ్ళకున్న పొరలు రాల్పుజేయండి ప్రభావ సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన యువనలు మీ చేతిలోని బాణములు తండ్రి నాయన వాడుకోమని వేడుకొని తండ్రి సహాయం చేయండి సంఘాలని భ్రష్ పట్టిస్తున్న ఆత్మలు అపవిత్ర ఆత్మలు ఏసునామంలో లయమైపోవు గాక సహాయం చేయండి చీకటి అంధకార శక్తులు ఏసునామంలో వదిలిపోవును గాక సంఘానికి తండ్రి ప్రభా నాయన సంఘం ఆత్మీయతలు ఎదుగుటకు సహాయం చేయండి ప్రభా తండ్రము రాకడాకు సిద్ధపడుతే సహాయం చేయండి ప్రభు జ్యోతిల వల్ల ఉండేటట్టు సహాయం చేయండి ప్రభావ ఆయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా అయినా అదే విధంగా తండ్రి ప్రభా దాస్వాన్ని మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఆ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి మా తల్లిదండ్రులకు ఇద్దరికి ధైర్యం దయచేయండి గొప్ప సేవను కలిగి చేయించు చేయటానికి సహాయం చేయండి అదే మరిగా తండ్రి ప్రభా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న మా ప్రేమలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆ విరా బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ముట్టి స్వచ్ఛ దయచేయండి అదే విధముగా తండ్రి ఆ యొక్క పాస్టర్ గారిని వేసుకోవడం పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం సంపూర్ణ స్వచ్ఛత ఇచ్చేయండి బ్రదర్ డానియల్ గారిని ముట్టండి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ప్రభు సహాయం చేయండి టీమ్ ఉన్న ప్రతి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ సహాయం చేయండి తండ్రి ప్రభావ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తనను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు ప్రియ్ కుమారుడు అయిన ఏ చూపించుకుంటున్నాం తండ్రి అమ్మాయి దేవరం మీ స్వర్ణాలైన కృప్రతండి మహాబాస్వాళ్ళకి మీకే మనహాలు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతిపాదన పక్షుల నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను ముఖ్యంగా తండ్రి మీ తిని ప్రకటించాలి మీ మన్నికులకు నీకు తెలుగుగా ఉండాలి ఈ లోకంలో అటువంటి ప్రసరించిగా మేము తయారు చేయడం సాధిస్తున్నాం ముఖ్యంగా తండ్రి అయితే చివరి కాలంలో క్రైస్తవ సమయం మీరు తిరుగులు చూపిస్తున్నారు ఖచ్చితంగా కాలంలో ఉండాలి వాటిని చూసి పరిశీలించి ఓ ప్రేమ మనుషులు మీ శా నడిపించాలా మరి ఇది తప్పని సమర్పించడం జీవించాలా అక్కడికి సేవ జీవితం నడిపించమంటే ఆర్థిస్తున్నాం బాధ్యత అందిస్తున్నాం మరి చెప్పపరచని ఇప్పుడు మన ఆదరించే ప్రభావం పట్టించమంటే అర్థం చేస్తున్నాం ఆ వైరస్ వేరే ప్రతించినట్టు గర్తించిన ప్రార్థన విధానం మాదిగా ప్రార్థిస్తున్నాం ఎందుకంటే అది మీ యొక్క ఆంధ్ర లేకుండా రాదని నేను తెలుసుకున్నా రంగ సమస్తం మేము ఇలానే ప్రతిదీ అధ్యాయం ప్రసారంగా జరుగుతుంది ప్రభా ప్రతిదీ ప్రాణాలిక ప్రకారంగా జరుగుతుంది నేను కాబట్టి నేను మీ బిడ్డలు మీకు మీరు కాచి కాపాడుతూ ముద్రించుకున్నాను నేను లేదు ప్రతి ఒక్క సమ జీవిత కాలంలోనే బ్రాలని ఓ ప్రభా నో తిన శిక్షించండి లేవనెట్టండి కొరకు వాడి ఉండదు అలాంటి వాడేలాగే సరే ముఖ్యంగా తండ్రి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి కేంద్ర భవిష్యత్తు సమర్పించుకొని ప్రార్థిస్తున్నాం రాజకులాగా తయారు కావాలి దానివల్ల సేవకులుగా తయారు చేసి మమ్మల్ని పరచుకోవడం ఆశ్రయించి వారి జీవితాలను వినిపించారు అద్భుతం గెలిపించండి గారిపోయినా నడిపించండి అవి నడిపించండి తరువాత పుష్కలను తగ్గించండి తర్వాత వధాన్ని గర్పిస్తున్నాం నేను మీరు ఆకబి పచ్చుకున్నాం ఏసీ పురుషు పరిశుద్ధం రాబస్తున్నాం తల్లి మన పడ ఏ సదాకాలం తోడైంది